ప్రజయాగే నైకే అమృత ప్రమాణశు పరేణ నాగన్ గుహా విభ్రాజె వేదాంత విజ్ఞాన సునిశాన్యాసయోగా బ్రహ్మలోకే పరా అంతకాలే పరామృతా పరిముచ్యం దక్రం విపరేష్మూత్యఃపుండరే పరమ్య సగస్థము త్రాపి్రౌ గగనం యశోకస్తస్యంతస్త వేదా ప్రోక్త వేదాంతేజ్ ప్రతిష్ట తస్య ప్రకృతి స్యపరస్త మహేశ్వర శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర పదవాక్య ప్రమాణ వారా వారీణ దమయన ప్రాణాయామ ప్రత్యాహారధారణ్యానసమాఖ్యష్టాంగ నిష్టా తమశ్చక్రవర్తి శ్రీశంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షట్స్ స్థానాచార్యా వ్యాఖ్యాన సింహాసనాధీరా సకల నిగమాగమసారహృదయా సాంఘ్య్రయ ప్రతిపాదకా వైదిక మార్గ ప్రవర్తకా స్వతంత్రా ఆది రాజధాని జనగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్యా ీ మద్రాజాధిరాజగూరు భూమండలాచార్య దృశ్యశృంగరవరాజీశ్వరా తుంగద్రార వాసీ శ్రీమద్ విద్యాశంకర పాద పద్ధకా శ్రీమజ్జగద్ శ్రీమదినవ విద్యాతీర్థమహాస్వామి గురు కర కమల సంజాత శ్రీమజ్జగద్గరు శ్రీమద్భారతి తీర్థమహాస్వామినామల సంజాతద్గరు శ్రీమద్విధు శేఖర భారతి మహాస్వామినా దివ్య శ్రీచరణ అరవిందో సాంగ ప్రణామాన్ సమర్పయా గురుబ్రహ్మా గురువిష్ణుర్ గురుర్దేవ మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ గుర గలకాషజే విద్యానా దక్షిణాూర్తమంగల్యే శివే సర్వాధ సాధికే శరణ్యే త్యంబే దేవి నమోస్ నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మనహిత జగత్య నమో నమ అంతరాయతి అంతరాయతిపశాంతే శాంత పనమచిత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే మన్మహేకిమం మహా శరణం కరవాణి శదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతై కంబకుహం శారదా శారదాంభోజవదనాదనాంబుజేస్కం సన్నిధిస్ సన్నిధిం క్రియాత్ విమపట కమలటుస్తక రుద్రాక్షమాక్షి పక్ష్మలాక్షీ కలిపంచీ విభాసి వైరించీ వగర్థవివ సంపృ వాగర్థ ప్రతిపత్తగరై వందే పార్వతీ పరమేశరై గురవే సర్వోకాషజే భవరోగిణాం నిధయే సర్వీ దక్షిణాూర్త నారాయణ సమారంభా వ్యాస శంకరమధ్యమాం అస్మాచార్యపర్యం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తో జయముదీరే యజ్ఞే అచ్యుతోవింద మాధవ అనంతకేశష్ణో హృషీకేశ స్తుతే వాచకం ప్రణవం యస్విలం జగత్ శ్రుతిజ్ఞాశ్రుతిరాజా వపుర్జతత్మనే నమ్మ శివాయరవే నమ Gurave namaha gurave Namaha gurave Namaha Shrimatre Namaha ీవిష్ణుపాయ నమ శివాయ శ్రీ విష్ణు విష్ణు శ్రీకృష్ణం మ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీ శారదాంబికాయ నమ శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమ శ్రీ జగద్గురుభ్యో నమ గీతాచార్యుడైన కృష్ణపరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ నిన్నటి రోజున భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞ లక్షణములు అదేవిధంగా దానికి కావలసిన సాధనాంశములు ఇవి చెప్పుకున్నాం ఇందులో ప్రధానంగా ఇంద్రియ నిగ్రహం లేని వాడికి ప్రజ్ఞ స్థిరపడదు అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఇంద్రియాలను విషయాల నుంచి మలల్చడం మాత్రమే కాకుండా ఆసక్తిని కూడా విడిచిపెట్టాలి అని అంటే లోపల విషయాసక్తి ఉంచుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించినంత మాత్రం ప్రయోజనం లేదు అనే విషయాన్ని చెప్తున్నారు అయితే విషయాలని స్వీకరించకుండా విషయాలని చింతన చేస్తే ఎంత ప్రమాదమో తెలియజేస్తున్నారు ఇక్కడ నిగ్రహించుకున్నా విషయాలు పుచ్చుకోవట్లేదు కానీ వాటి గురించి చింతన చేస్తూ ఉంటే అది స్థితప్రజ్ఞ కాకుండా గత ప్రజ్ఞ అయిపోతుంది సుమా అని వివరిస్తున్నారు అందుకే స్థితప్రజ్ఞ కలిగినటువంటి వాడు రాగద్వేష వియుక్తైస్తూ విషయాని ఇంద్రియైరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగ్చతి ఇంద్రియాల విషయంలో ఆత్మవశ్యై అంటే ఇంద్రియములను తనకు వశం చేసుకుని విధేయాత్మ మనస్సును వశపరుచుకున్నవాడి రెండు చెప్తున్నారు ఇక్కడ మనస్సు అతనికి విధేయమై ఉంటుంది ఇంద్రియముల తనకు ఉంటాయి కానీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడంతో పాటు మనస్సును కూడా తన విధేయంలో పెట్టుకుంటున్నాడంటే దేనివల్ల ఏంటంటే రాగద్వేష వియుక్త ఇస్తూ రాగద్వేషాలు లేని వాడే ఇది మొట్టమొదటి చెప్పారండి ఇంద్రియ నిగ్రహం ఎవరికి సాధ్యం అవుతుందంటే చూస్తే రాగం ఒకరిని చూస్తే ద్వేషం అనే బుద్ధున్నవాడు ఎప్పుడు ఇంద్రియాలను నిగ్రహించలేడు ఇంద్రియాలను నిగ్రహించలేనంత కాలము వాడు మనస్సు కుదిరిపడదు కుదిరిపడనంత కాలము వాడికి శాంతి లేదు ఆ శాంతి పొందనంత కాలం ముక్తి లేదు ఇది చెప్పదలుచుకున్నాడు అందుకే ఇంద్రియ నిగ్రహం అత్యంత ప్రధానం నిగ్రహం అంటే విషయాసక్తితో పాటు అయితే మరి విషయ ఇంద్రి విషయాన్ని ఇంద్రియేస్తారని అంతేకాదు రాగద్వేషములు లేని వాడి స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలని విషయములందుకు ప్రవర్తింపజేయవచ్చు కానీ వాడు అంటాడు వాటికి అంటే అతడు కూడా లోక వ్యవహారాల్లో ఉంటాడేమో కానీ అతడి మనస్సులు వాటి మీద ఆసక్తి ఉండదు దీనికే రామకృష్ణ ప్రభుత్వ గొప్ప మాట చెప్తారు నదిలో పడవచ్చు ఉండొచ్చు కానీ పడవలో నది ఉండకూడదు అన్నాడు గొప్ప మాట అది ఇక్కడ అంటే నీటిపై పడవ వెళుతుంది మంచిదే నీరు పడవలోకి వస్తే ప్రమాదం ఆ విధంగా ఉంటాడు స్థిత ప్రజ్ఞుడు అతడు మనలాగే ప్రపంచంలో ఉంటాడు అతడికి మనలాంటి ప్రపంచ విషయాలే కనబడతాయి కానీ వాటి ఆకర్షణ వికర్షణలకు లోను కాడు తాను వాటికి ఆ విధంగా ఉంటాడు అని చెప్తున్నారు మరి అతడు కూడా మనలాగే ప్రవర్తిస్తున్నట్టు కనబడతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు ప్రవర్తనలో రాగద్వేషాలు ఉండవు సరికదా అతడు శాస్త్ర సమ్మతం కాని పనిచేయుడు అదేవిధంగా తప్పనిసరి అయిన విషయాల్లో ప్రవర్తిస్తూ ఉంటాడు జీవయాత్రకై అందుకే మనస్సు ప్రధానం అనేది ఇక్కడ తెలుసుకోవాల్సింది మొత్తం సారాంశంగా ఏంటంటే బాహ్యేంద్రియముల్ని గ్రహించడం మాత్రమే కాదు మనస్సు అత్యంత ప్రధానమైనటువంటిది ఇది తెలుసుకోవాల్సింది అందుకే మనసైవ కృతం కర్మ న శరీరకృతం తధ ఏనైవా లింగితా కాంతా తేనైవా లింగిత సుతా అని ధర్మశాస్త్ర వాక్యం మనకు కనబడుతున్నది మనస్సే ప్రధానం ఎందుకంటే ఒక కాంతను ఆలింగనం చేసుకున్నవాడు తన పుత్రికను ఆలింగనం చేసుకుంటాడు కానీ పుత్రికాలింగనంలో భావం వేరు కాంతాలింగనంలో భావం వేరు కదా మనస్సు ప్రధాన సుమహ అని చెప్తున్నాడు అది మనస్సు అనేది చాలా ముఖ్య చెప్పబడుతుంది అయితే ఇలాగెవడైతే రాగద్వేషము లేని వాడే మనస్సుని ఇంద్రియాలను నిగ్రహిస్తాడో వాడు ప్రసాదం అధిగచ్చతి వాడికి ప్రసన్నతాభావం ఏర్పడుతుంది కానీ మనస్సు ఎవడికెప్పుడు ప్రసన్నంగా ఉంటుందంటే మొదటి స్టెప్పు రాగద్వేషము లేనివాడై ఉండాలి ఇది హఠాత్తుగా రాదు సాధన దశలో కష్టమే సిద్ధదశలో సహజం అది తెలుసుకోవాల్సింది సాధన దశలో కష్టమైనా దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి ఎప్పటికప్పుడు మనస్సుకి అనేక జన్మల నుంచి అలవాటైపోయిన వాసనల చేత రాగద్వేషాలు వస్తూ ఉన్నా వివేకంతో గురువు చెప్పిన ఉపదేశంతో తొలగించుకుంటూ ప్రయత్నం చేయాలి దీని నుంచి మనం పొందవలసిన సాధనాంశం అయితే మనస్సు ప్రసన్నతయితే వచ్చే ఫలితం ఏమిటి వాడు ప్రసన్నంగా ఉన్నాడు దానివల్ల ప్రయోజనం ఏమిటంటే ప్రసాదే సర్వదుఖానం హాని మనస్సు ప్రసన్నత పొందినట్లయితే సర్వ దుఃఖములు నశిస్తాయి అందుకే దుఃఖనాశనానికి ప్రసన్నతాభావం కారణం ప్రసన్నతాభావానికి మనో ఇంద్రియ నిగ్రహం కారణం దానికి కారణం రాగద్వేషము లేనిటువంటి ప్రవర్తన ప్రసన్న చేత సౌహ్యాసు బుద్ధి పర్యవతిష్టతే వాడు దుఃఖనాశనం అవడం మాత్రమే కాకుండా వాడు బుద్ధి పర్యవతిష్టతే సంపూర్ణముగా బ్రహ్మమునందే నిలుస్తుంది ఇక్కడ పరి అవతిష్టతే అన్న పరి అంటే సమంతాప్త అనర్థం ఇక్కడ అవతిష్టతే అంటే నిశ్చలీ భవతి అని అర్థం చెప్పారు ఇక్కడ అంటే సంపూర్ణముగా పరమాత్మ నిశ్చలంగా ఉంటుంది ఇక్కడ అంటే కొంతసేపు పరమాత్మ కొంతసేపు ప్రపంచం కాదు పరమాత్మ తప్ప మరేం లేదు అలా నిశ్చలం అయితే పరి అనే మాటకి ఆకాశ ఆకాశమివా సమంతాత్ అన్నారు భగవత్పాదులు అంటే సంపూర్ణముగా అంటే ఆకాశం వలె అన్నాడు ఇప్పుడు ఆకాశం ఎక్కడ లేదో ఇక్కడ ఆకాశం లేని చోట్ల లేదు సర్వత్రా వ్యాపించింది కానీ ఫలానా చోట ఆకాశం లేదు అని చెప్పడానికి లేదు కదా అలాగే వాడు బుద్ధి ఫలాల చోట పరమాత్మ ఏందు లేదు అని చెప్పడానికి లేదు పరమాత్మదే సంపూర్ణముగా ఎందుకంటే పరమాత్మ కూడా అంత సంపూర్ణుడిగా సర్వవ్యాపకుడై ఉన్నాడు ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మమునందు సంపూర్ణముగా అతని బుద్ధి ఆత్మస్వరూపేణ నిశ్చలీ భవతి ఆత్మస్వరూపముగా నిశ్చలమై ఉంటుంది దీనికి ప్రధానంగా ఇప్పటి వరకు సారాంశం ఏంటంటే యుక్తుడు కావాలి యుక్తహ నిన్న కూడా ఆ మాట మనం చెప్పుకున్నాం యుక్తశబ్దానికి ఇక్కడ ప్రధానమైన అర్థం ఏంటంటే ఇంద్రియాలని మనస్సుని వశం చేసుకున్నవాడు యుక్తుడు యుక్త యుక్త అనే మాటకి యో యోగ్యుడు అర్థం చేసుకోవచ్చు యోగి అనుకున్నా పర్వాలేదు కానీ యోగంలో ప్రధానమైనటువంటి అంటే ఎవరిని యోగి ఎవడు మనస్సుని ఇంద్రియాలని తన వశంలో ఉంచుకుంటాడో వాడు మాత్రమే యోగి అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి యోగ సూత్రాల్లో యోగము యొక్క ప్రయోజనము యోగము యొక్క లక్షణం ఏంటంటే చిత్తవృత్తుల్ని నిరోధించడమే అటు ఇటు చెదిరిపోతున్న చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగం నాస్తి బుద్ధి అయుక్తస్ ఎవడికి ఆ యోగం లేదో వాడికి బుద్ధి లేదు అన్నాడు అంటే బుద్ధి అందరికీ ఉందండి అటువంటిప్పుడు యోగం లేని వాడికి బుద్ధి లేదు అని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి అంటే నిశ్చయాత్మక బుద్ధి ఉండదు అర్థం ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి అన్నమాట అన్నారు కదా అది తెచ్చుకోవాలి కానీ ఎవరికైతే ఈ విధమైన యుక్తస్థితి లేదో అంటే ఇంద్రియ మనో నిగ్రహం వాడికి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు తెలుసుకోండి ఇప్పుడు నిగ్రహం లేని వాడికి నిశ్చయాత్మక బుద్ధి ఉండదు ఫర్మనెస్ నిశ్చయం అంటే ఫర్మనెస్ అండి ఆ దృఢత్వం దీని దృఢప్రజ్ఞాన కూడా మాట అంటారు ఇక్కడ దృఢమైనటువంటి బుద్ధి ఉండాలి అది ఎవరికి ఉంటుందంటే సాంఖ్యుడికి నిష్కామ కర్మయోగ్య మాత్రమే ఉంటుంది అని మనం చెప్పుకున్నాం అది తెచ్చుకునే ప్రయత్నం ఇక్కడ వివరిస్తున్నారు కానీ ఎవడైతే అయుక్తుడవుతాడో వాడికి బుద్ధి లేదు బుద్ధి లేని వాడికి భావన లేదు భావన లేని వాడికి శాంతి లేదు శాంతి లేనివాడికి సుఖం లేదు ఈ శ్లోకం చాలా విశేషం దీన్ని పక్కా భౌతిక స్థాయికి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఇక్కడ కృష్ణుడు ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అదే మనం గమనిస్తున్నాం నాస్తి బుద్ధి రయుక్తస్య నచ అయుక్తస్య భావన నచావయత శాంతి అశాంతశ కుత సుఖం కంఠస్థ పెట్ట శోకాలు కొన్ని ఉంటూ ఉంటాయి అందులో ఇదొకటి మిగిలిన కంఠస్థ పెట్టకూడదని కాదు ఇవి ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా శాంతి లేకపోయినా సుఖం లేకపోయినా ఎందుకు లేదు అంటే ఎందుకు ఉండదో ఇందులో చెప్పాడు కనుక ఇందులో ఏదో నాకు లోపించింది కనుక రెండూ లేవు తెలుసుకోవాలి ఇక్కడే కానీ శాంతి కావాలంటే భావన ఉండాలి భావన ఉండాలంటే బుద్ధి ఉండాలి బుద్ధి ఉండాలంటే యుక్తుడు కావాలి కనుక ఎక్కడి నుంచి ఫస్ట్ స్టెప్ యుక్తుడు కావాలి యుక్తుడు కావాలంటే మొదటి ఉండవలసింది రాగద్వేషం యుక్త ఇస్తూ రాగద్వేషం లేనివాడి ఉండాలి ఆ ప్రణాళిక ఎంత చక్కగా చెప్తున్నాడు కనుక ఎవడైతే యుక్తుడు కాడో వాడికి బుద్ధి లేదయ్యా అన్నాడు దీనికి పెద్దలు అంటారు పురమే లేనివాడికి అంతఃపురం ఉంటుందా అన్నాడు ఇక్కడ వాడు పురమే లేదు అంతఃపురం ఎక్కడి నుంచి వస్తుంది కనుక అంతఃపురం లాంటి శాంతి రావాలి అంటే పురం లాంటి ఈ స్థితి ఉండాలి అన్నడు ఇక్కడ రాజ్యం ఉంటేనే కదా కోట కోట ఉంటేనే అంతఃపురం అవేవీ లేకుండా ఒక అంతఃపురం నిలవదు అది తెలుసుకోవాల్సినది అంతఃపురం అంతర్ముఖం కావాలి అంటే ఇంత ప్రణాళిక ఉండాలండి ఇవి లేనప్పుడు మోక్షం గురించి జన్మలు చూసుకోనక్కర్లేదు అది చెప్తున్నాడు ఇక్కడ అదే నాస్తి బుద్ధి అయుక్తస్య అయిదు లోకంలో కూడా అటు ఇటు చెదిరిపోతున్నటువంటి స్థితిలో ఉన్నవాడికి బుద్ధిని నిలపలేడు ఏ విషయం మీద కూడా మన సామాన్య స్థాయిలో దీనికి అర్థం చెప్పినప్పటికీ కూడా ఒక చదువు చదువుకున్న ఉద్యోగం చేసిన లేదా ఒక ప్రాజెక్టు ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేసినప్పటికీ కూడా వాడికి అయుక్తుడైతే దాని మీద తన యొక్క ఇంద్రియ శక్తులు మనో మనశ్శక్తిని దాని మీద కేంద్రీకృతం చెయ్యలేకపోతే వాడికి నిలుకరు ఎక్కడొస్తుంది ఆ నిలుకలు లేనప్పుడు దాని గురించి ఎలా భావించగలడు ఇక్కడ భావన అనే మాట చాలా గొప్ప విశేషం ఇక్కడ భావన అనే మాటకి భగవత్పాదల వారు ఈ సందర్భంలో ఏ అర్థం తీసుకోవాలంటే ఆత్మజ్ఞానాభినివేశ అన్న అద్భుతమైన మాట చెప్పారు ఆత్మజ్ఞానము ఎందు అన్నమాట అన్నారు అభినవేశం అంటే పట్టుగా దానియొందే ఉండుటా అని అర్థం ఇక్కడ ఆత్మజ్ఞానాభినవేశం అంటే ఆత్మజ్ఞానమే కావాలనేటువంటి దృఢమైన భావన అది ఇక్కడ భావన శబ్దానికి అర్థం ఇక్కడ ఆ దృఢ భావన కలగాలి అంటే బుద్ధి ఉండాలి నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి అంటే ఇప్పుడు యుక్తుడు అయి ఉండాలి అటువంటి భావన వల్ల శాంతి లభిస్తుంది ఈ శాంతి లేకపోతే సుఖం ఎక్కడ ఉంటుంది అందుకే సుఖం కారణం శాంతి శాంతికి కారణం భావన భావనకి కారణం బుద్ధి బుద్ధికి కారణం ఇంద్రియ మనో నిగ్రహం అంత చక్కగా ప్రాణాళిక వేసుకున్నాడు మీరు ముందు నుంచి వెనక్కి వెనక్కి నుంచి ముందుకు వెళ్ళినప్పటికీ సాధనాక్రమాన్ని జగద్గురువు ఇంత చక్కగా చెప్పారు ఒకవేళ ఇంద్రియాలను నిగ్రహించుకోకపోతే మనస్సును నిగ్రహించుకోకపోతే ఇంద్రియాలు ఎట్టిపోతే మనస్సు అటుపోతే ఎలాగండి ఇప్పుడు గుర్రాలు ఎట్టుపోతే అటుపోని అని రథం అని చెప్పుకున్నాం ఆ గుర్రాలను నువ్వు నియంత్రించుతూ వెళ్ళగలగాలి ఆ నిగ్రహం చాలా అవసరం ఇంద్రియాణం హి చరతాం ఎన్ మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞా వాయుర్నావమివాంభసి వాయు నావం ఇవ అంభసి ఒక నావని తిడ్డు వేసి నడిపేవాడు తెరచాప లేకుండా నదిలో వదిలిస్తే ఏమవుతుందండి గాలిటి తోస్తే అటుపోతుంది గాలి ఎటు తోస్తే అటుపోయే నావేమవుతుంది మునిగి తీరుతుంది ఇక్కడ కానీ గాలి ఎటు తోస్తే అటు నీటిలోని నావలే మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించలేని వాడు ఇంద్రియాలను అనుసరించి ఎవడి మనస్సు పరిగెడుతుందో వాడు యొక్క ప్రజ్ఞ నశిస్తుంది గత ప్రజ్ఞుడు యొక్క లక్షణం మీద కూడా స్థితప్రజ్ఞుడు కాదు గత ప్రజ్ఞుడు వాడు ప్రజ్ఞ ఎలా దెబ్బతి అంటే ఇంద్రియాలను అనుసరించి ఎవడి మనస్సు వెళుతుందో అంటే ఇంద్రియాలు ఏ విషయాలను చూడగలవో అనుభవించగలవో వాటి గురించే మనస్సు ఆలోచిస్తూ తదస్య హరతి ప్రజ్ఞ వాడు ప్రజ్ఞ హరింపబడుతుంది ఈ ధ్యాయితో విషయాన్ని పుంసాహా శ్లోకానికి పక్కన పెట్టుకుంటే ఇంకా మనకు అర్థమైపోతుంది ఎలా భ్రష్టమైపోతామో చెప్పడానికి అది చూపించాడు ఎలా ఉత్కృష్ట స్థితికి వెళతామో అని చెప్పడానికి స్థితప్రి చూపించాడు కానీ ఇందులోంచి మనం ఉత్కృష్ట స్థితిని ఎలా పొందవచ్చో చెప్పచ్చు అంటే చెప్పే పద్ధతి ఏంటంటే విపరీతముగా చెప్పుట అన్వయించి చెప్పుట అని రెండు రకంగా ఉంటాయి అంటే ఇలా ఉంటే బాగుపడతావు ఇలా లేకపోతే దెబ్బతింటావు అని చెప్పడం ఈ రెండవది విపరీత పద్ధతి మొదటిది అన్వయ పద్ధతి కనుక రెండు రకాలుగా బోధిస్తున్నాడు ఇక్కడ భగవానుడు మీరు ఒకే శ్లోకాన్ని తీసుకుని అన్వయ పద్ధతిలో వ్యతిరేక పద్ధతిలో మీరే అన్వయించుకోవచ్చు ఇక్కడ చక్కగా కానీ ఎవడి మనస్సు ఇంద్రియాలను అనుసరించే పరిగెడుతుండో వాడి ప్రజ్ఞ అంటే యుక్తాయుక్త విచక్షణ శక్తి దెబ్బతింటుంది సుమా ఇది ఎలాంటిదంటే ఒక మంచి పడవ తీర్చుకుని దానికి చక్కగా ఇనప మేకులు ఇనప పనిముట్లతో బిగించి చక్కగా నదిలోకో సముద్రంలోకో బయలుదేరాలు అలా పెడుతూ వెడుతూ ఉంటే తోవలో పెద్ద అయస్కాంత పర్వతం వచ్చిందండి అలాంటిది ఒకటి కూడా తెలియదానికి ఆ తోవలో పెద్ద అయస్కాంత పర్వతం వచ్చింది వెంటనేది ఏం చేసిందంటే ఈ పడవకున్న మేకులన్నీ వినపోయి కదా అయస్కాంత పర్వతం ఆకర్షించేసింది అవన్నీ వెళ్ళిపోయాట్టు వెళ్ళిపోగానే పడవ శిథిలమైపోయింది అదేవిధంగా విషయములనే అయస్కాంత పర్వతం చేత ఆకర్షింపబడ్డవాడి యొక్క మనశ్శక్తులన్నీ కూడా మేకులుడిపోయిన పడవలాగా సంసార సముద్రంలో మునిగిపోతాయి సుమహ ఇది గ్రహించవలసినటువంటిది తస్మాత్ జస్య మహాబాహో నిఘృత ని గృహీత అని సర్వసహ ఇక్కడ మనం గమనించవలసింది మొత్తం స్థితప్రజ్ఞ లక్షణ పద్దెనిమిది శ్లోకాల్లో స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడో చెప్తూనే ఆ స్థితప్రజ్ఞ స్థితికి చేరకుండా ఎలా పతనమైపోతామో కూడా చెప్తున్నారు ఇందులో ప్రధానంగా సంయమం చాలా అవసరం అనే మాటే నిన్నటి నుంచి ఇప్పటి వరకు చెప్పబడుతున్న మాటలో నిగ్రహం నిగ్రహం నిగ్రహం దీని శమము దమము అని అంటారు మొత్తం సాంఖ్యయోగాన్ని మనం దగ్గర పెట్టుకుంటే తమ తితిక్షస్వ శబ్దం దగ్గర కానీ అలాగే నిర్వేద అన్నప్పుడు వైరాగ్యం కానీ అలాగే నిత్యమేదో అనిత్యమేదో చెప్పేటప్పుడు నిత్యానిత్య వస్తువు వివేకం కానీ ఇవన్నీ సాధన చతుష్టయమంతా మొత్తం సంక్షోగంలో వెతకాలండి సాధన చతుష్టయం చాలామందికి తెలిసిన విషయం మొట్టమొదటి నిత్యానిత్య వస్తువు వివేకం అది ఉంటేనే కదా అనిత్యం మీద వైరాగ్యం నిత్యం మీద ప్రీతి కలుగుతుంది దాని తర్వాత అనిత్యములు ఉన్నప్పుడు ఇహలోక సుఖాలే కదా పర సుఖాలు కూడా అనిత్యములే కనుక ఇహాముత్రార్థభోగ విరాగం దాని శమము దమము ఉపరతి సమాధానము ఇత్యాదులన్నీ చెప్ప శ్రద్ధ సమాధానము ఇవన్నీ శమాది షడ్ సంపత్తి అని చెప్పబడుతుంది దాని తర్వాత చెప్పబడుతున్నది ముముక్షత్వం తితిక్ష చాలా ప్రధానమైనటువంటి అంశం అవన్నీ ఇందులో ఇప్పుడు చెప్పినదంతా దమము శమము అనేదే చెప్పబడుతున్నది ఇంతవరకు శమధమ ప్రకరణం అని పేరు పెట్టుకోవచ్చండి స్థిత స్థితప్రజ్ఞ లక్షణ ప్రకరణము శమధమ ప్రకరణము దీని సంయమ ప్రకరణము శమము దమము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము శమము అంటే అంతరింద్రియ నిగ్రహం చిత్రం ఏంటంటే మనస్సును గ్రహించకపోతే ఇంద్రియాలను నిగ్రహించలేకపోతే మనస్సుని నిగ్రహించలేం ఈ రెండూ తెలుసుకోవాల్సినది అందుకే దమం ముందా శమం ముందా అంటే ఏదో ఒకటి రెండు చాలా అవసరమని ఇప్పుడు తెలుస్తుంది ఇక్కడ దానితో దీన్నో దీనితో దాన్నో ఏదో విధంగా మనస్సు పరిగెడుతూ ఉన్నప్పటికీ ఇంద్రియాలను ముందు అటు పరిగెత్తినివ్వకుండా చేయగలగాలి లోకల్లో మన నిగ్రహం అలవాట్లేదా ఉందండి ఎదురుగా బాస్ తెగ తిరుగుతుంటాడు చాచిబెట్ట కొట్టాలనిపిస్తుంది కానీ అది చేస్తే బతికే దెబ్బతింటుందో నిగ్రహించుకుంటున్నాం కానీ మనకే అలవాటే కొందరు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తానండి నాకు కంట్రోల్ తక్కువను కంట్రోల్ తక్కువ మన అక్కడెక్కడ వచ్చింది కంట్రోల్ ఇక్కడ ఎలా పోయింది అంటే అవసరార్థం నువ్వు కంట్రోల్ని కంట్రోల్ తప్పడం నువ్వే చెప్పుకుంటున్నావు ఇక్కడ ఎవడైతే నిగ్రహించుకోలేడో వాడు పరమాత్మని గ్రహించలేడు నిగ్రహం ఉంటేనే గ్రహణం ఉంటుంది తెలుసుకోండి ఇక్కడ ఎన్ని కబుర్లు చెప్పండి నిగ్రహం లేకపోతే ప్రయోజనం లేదు ఇంద్రియ నిగ్రహం అంత అందుకే పెద్దవాళ్ళు ఇది విడిచిపెట్ట అది విడిచిపెడుతూ అని చెప్తుంటారు విడిచిపెడతాం కానీ ఇది విడిచిపెట్టే నేను జీవితం అంతా ఏడుస్తాం ఎలా బాగుండి అంటే విషయాన్ని విడిచిపెట్టే ఆసక్తిని విడిచిపెట్టలేదు ఒక గురువుగారు ఆయన మొదటి సాధనలో ఉన్నప్పుడు సిద్ధులయ్యకు కూడా కొంతకాలం కాఫీ తాగేబట్టారు ఒకసారి ఆయనకేదో మనస్సు కనిపించి కాఫీ తగ్గడం మానేశారు అంటే కాఫీ తాగడం పాపకార్యం ఇంకా కాదు కానీ ఆయనకు అది ఇంద్రియ జయంలోకి భాగంగా కాఫీ తగ్గడం మానేశాడు శిష్యుని కూడా ఆదర్శంగా తీసుకున్నట్ట అందరూ కాఫీ మానేశారు అలా కొద్ది రోజులు అయ్యాక ఉదయం పూట దంతధావనం కోసం ఒక్కొక్కరు పొడి తీసుకుంటున్నారు ఒక్కొక్కరు పళ్ళ పొడి తీసుకున్నారు కానీ కాఫీ పొడి వేసుకొచ్చు అట్ట ఇదేమిటో అది తీసుకొచ్చా అంటే కాఫీ తాగుడు ఎలాగ మానేశాను కనీసం వాసనైనా ఉండని అన్నట్ట ఇలా ఉంటాయండి వాడి నిగ్రహించాడు అంటే ఈ ఆసక్తి ఎక్కడికి పోయింది రెండు కలిపి నిగ్రహించాలన్నారు అయితే మొదట ఇంద్రియ నిగ్రహం మొదట ప్రాక్టీస్ చేయాలండి సాధనలో ప్రధానంగా అందుకు ముందు వాటను నిగ్రహించడం తర్వాత ఆసక్తిని నిగ్రహించడం తర్వాత దీంతో దాన్ని నిగ్రహించడం మొత్తం రెండూ నిగ్రహిస్తే కానీ కుదరదు అందుకే అట్నుంచి తిప్పుతాడు ఇటుంచి అడు తిప్పుతాడు కృష్ణ ఎందుకు అంటే వింటున్న శిష్యుడు బాగుపడాలి అనే చెప్తున్నాడు అలాంటి యోగ్యుడైన శిష్యుడే ఆయనకి దొరికాడు ఒకటే మాట పదిసార్లు చెప్తామని అడగడైన అందుకే ఇంద్రియాణం హిచరతాం యన్మనోను విధీయతే తదస్సరతి ప్రజ్ఞా వాయుర్ నావమివాంభసి తస్మాత్స్ మహాబాహో నిగృహీత ఇంద్రియా ఇంద్రియాథేభ్యస ప్రజ్ఞాప్రతిష్ఠిత మళ్ళీ వచ్చింది తజ్ఞాప్రతిష్ఠిత అంటే ఇంతవరకు విగత ప్రజ్ఞుడు గురించి చెప్పి మళ్ళీ స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి అంటే ఇది నేను చెప్పానంటే విషయాంతరంలోకి వెళ్ళలేదు నాయన అలాగా గతప్రజ్ఞుడు కాకుండా సర్వ సహా అన్ని విధముల అన్ని వైపుల నుండి ఇంద్రియాలను ఇంద్రియార్థముల నుంచి ఎవడు మరల్చి నిగ్రహిస్తాడో వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠితమై ఉంటుంది ప్రతిష్ఠితమై ఉంటుంది అంటే ప్రతిష్ఠితమై ఉంటుంది అని మనం చెప్పుకున్నాం ఇక్కడ అంటే పరమాత్మయందు అది సంపూర్ణముగా నిలిచి ఉంటుంది కానీ భగవంతుడి మీద బుక్తి ఎప్పుడు ఉండేలా చూడాలండి ఎప్పుడు ఉండాలంటే ఇది కోర్సు భగవంతుడి మీద లేదా పరమాత్మయందు బుద్ధి ఎప్పుడు ఉండాలంటే కోర్సు ఇదేనండి ఇదే సిలబస్ మరో మార్గం ఉందా నాణ్య పంథా విద్యతే అయ్యిన ఇది ఒకటే మార్గం దీన్ని అవలంబించి చేయవలసిందే కనుక లక్ష్యం స్థితప్రజ్ఞత అది కావాలి అంటే నువ్వు విగత కాకుండా జాగ్రత్త పడుతుండాలి పద్ధతి ఇది ఎంత చక్కగా వివరించారు జగద్గురువులు కనుక మొత్తానికి నిఘృహిత అని సర్వసహ ఇంద్రియా ఇంద్రియార్థవ్యశ ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పిన వెంటనే స్థితప్రజ్ఞుడు మళ్ళీ వచ్చాడు ఆయన సబ్జెక్టు ఆ ఎలా ఉంటాడు లోకంలో అంటే ఇప్పుడు ఎన్నో విదాలగా చెప్పాడు దుఃఖేశ్వనద్విగ్నమనా సుఖేశ విగత స్పృహ వీటికి చెప్పిన వాటికి పరాకాష్ట శ్లోకం చెప్తున్నాడు ఆయన మనతో పాటే లోకంలో ఉన్నాడు మల్లాగే ఉంటాడా ఉండడు ఉన్నట్టు కనబడతాడు కాని అలాగని చిత్తపడ్డు అయిపోగానే రంగు మారిపోయి ఆయన శరీరం నుంచి లైటింగు అదేవిధంగా ఆయన కళ్ళల్లోంచి మెరుపులు ఒక్కసారి విశ్వరూపాలు కనబడబోయా ఆయన మామూలుగానే కనబడి చీలాగా ప్రజ్ఞలు తేడా రూపంలో కాదు ఇక్కడ తెలుసుకో అది వాడు ప్రవర్తనలో నువ్వు గమనించవచ్చు స్థితప్రజ్ఞ పోల్చుకోవాలంటే దానికి ఒక ప్రజ్ఞ ఉండాలి పోల్చుకోవడం మహాకష్టం కానీ స్థితప్రజ్ఞులు నీలా ఉంటాడు అనుకోకు అని స్థితప్రజ్ఞ లక్షణాల్లో పరాకాష్ఠకు చెందిన ఒక అత్యద్భుతమైన శ్లోకం అరవై శ్లోకం ముఖ్యంగా భారతంలోది ఇది మర్చిపోకండి భారతంలోది భారతం రాసిన వారెవరు గణపతి వ్యాసులు వారు చెప్తూ ఉంటే గణపతి వ్రాసారు అయితే గణపతికి వ్యాసుడి మాట అన్నట్టు నేను నువ్వెక్కడ ఆపకూడదు నేను రాస్తూ ఉంటాను అన్నాడు అయితే నేను చెప్తూ ఉంటే నువ్వెప్పుడూ ఆపకూడదు అన్నాడు అయితే ఎక్కడైనా గ్రంథిశ్లోకాలాంటివి వస్తే ఆగిపోయే అవకాశం నేను చెప్పా నువ్వు అని అలాంటి గ్రంథి శ్లోకాలు కొన్ని ఉన్నాయట అవి పట్టుకోవడం దానికి పరిశోధన చేయడం చాలా ఉంటుంది అది చతుర్భిశ్చతుర్భిశ్చా ద్వాభ్యాం పునర్ద్వాభ్యాం తస్మై హోమాత్మనే నమహాన్ ఇవి గ్రంథిశ్లోకం అంటే నాలుగింటితో నాలుగింటితో మరల నాలుగింటితో మరల రెండింటితో ఎనిమిదింటితో చేయబడే యజ్ఞానిగ నమస్కారం అంటే ఇది కేవలం డిక్షనరీ మీనింగ్తో చెప్పలేం దాని వేరు శాస్త్రం కావాలి ఇది గ్రంథిశ్లోకాలు ఇలాంటి గ్రంథి శ్లోకాలు కొన్నికి ఉన్నాయి భారతంలో అంటారు ఇక్కడ అలాంటి గ్రంథి శ్లోకాల్లో ఇది భారతంలో ఇదొకటి మామూలుగా సామాన్యంగా జస్ట్ తెలియదు విశేషంగా గ్రహించవలసింది దీనికి పూర్వాపర సంబంధం తెలిసి ఇతర వేదాంత శాస్త్ర సహాయం ఉంటే బ్రహ్మజ్ఞాని లక్షణాన్ని ఇక్కడ చెప్తున్నాడు బ్రహ్మజ్ఞాని అన్నా స్థితప్రజ్ఞుడన్నా జీవన్ముక్తుడన్నా ఒకటే అది విధేయముక్తుడు గురించి ఇక్కడ చర్చలేదు వాడు మనలో ఉండాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇక్కడ చెప్తున్నది స్థితప్రజ్ఞుడు వాడు ఎలా ఉంటాడు అంటే బ్రహ్మమునందు ప్రజ్ఞని స్థిరపరిచినటువంటి వాడి జీవితం ఎలా ఉంటుందంటే యా నిశా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయమీ ఎస్యాం జాగృతి భూతాని సా నిశా మునేహే ఇక్కడ సంయమీ అనే మాట మునేహే అనే మాట పశ్యతహ అనే మాట ఈ మూడు కూడా స్థితప్రజ్ఞునికి సంబంధించినటువంటి విశేషణాలే స్థితప్రజ్ఞుడి సంయమి స్థితప్రజుడి రెండవ లక్షణం పశ్యత సంయమి అనే మాట ఎందుకు చెప్పుకున్నాం నిన్ను కూడా చెప్తూనే ఉన్నాం సహజమైన నిగ్రహం ఎవడికి ఉంటుందో అంతేగాని అమ్మో ఇంద్రియాలు చెడగొడతాయి కాబట్టి కంట్రోల్ చేసుకోవాలి అనుకోడు స్థితప్రజ్ఞుడు ఇంకా వాడికి ఆ స్థితి లేదండి ఇక్కడ అటువంటి సంయమి అంటే సహజంగా బ్రహ్మమునందు ఉన్నాడు గనుక ఇటువైపు ఆసక్తే లేదు సంపర్కమూ లేదు రెండూలు ఆసక్తే లేదు సంపర్కం లేదు అంటే మనస్సంపర్కం కానీ బాహ్య సంపర్కం కూడా లేనట్టే లెక్క మనస్సంపర్కం లేనప్పుడు కానీ సంయమి అనిపించుకుంటాడు ఇది రెండవది పశ్యతహ అని మాట వేశాడు పశ్యతహ అంటే చూచువాడు చూచువాట ఎప్పుడు చూస్తూ ఉంటాడు ఎపశ్యతి సపశ్యతి మరి తర్వాత శ్లోకాల్లో చెప్తాడు ఎక్కడ తెచ్చుకోవాలి చూసేవాడు అతనేయ్యా మరి మనందరం చూడని వాళ్ళమే అన్నాడు మనందరం అంటే సామాన్యులు సామాన్యులు చూడని వాళ్ళు ఒక్కడే చూసేవాడు నేను బ్రహ్మమే లేదా విశ్వం అంతా విష్ణువే ఎప్పుడు ప్రవచనం చెప్పినప్పుడు పారాయణ చేసినప్పుడు తర్వాత విష్ణువు తప్ప అంతా అవునా లేదా ఇక్కడ అంటే హిరణ్యకస్పుడు వైపు ఉంటూ ప్రహ్లాదుడు కబుర్లు చెప్పొచ్చండి ప్రహ్లాదుడిని అడిగితే విష్ణువు తప్ప మరొకట్లేదు అంటాడు ఆయన తప్ప మరొకట్లేదు ఆ సర్వమున్నతం దివ్యకళామంచు హిరణ్యకస్పుడిని అడిగితే విష్ణువు తప్ప అన్నీ ఉన్నాయంటాడు ఇద్దరికి అదే తేడా వీడు ఉన్నాయనే అంటున్నాడు విష్ణువు తప్ప అన్నీ ఉన్నాయి ఈయన విష్ణువు తప్పేది లేదంటున్నాడు ఇప్పుడు ఎవడు నాస్తికుడు విష్ణుతో ఏదీ లేదు అన్నాడు అంటే విష్ణు ఉన్నాడన్నాడు కానీ వీడినే ఆస్తి కూడా అనాలి దానికి కానీ వీడు ప్రపంచం కనబడేటట్లే పరమాత్మ కనబడుతున్నాడు వాడు పరమాత్మ తప్ప ప్రపంచం కనబడుతుంది భాగవతంలో రెండు పెట్టేశాడు అక్కడ అజ్ఞానం అంతున్నాడు జ్ఞానింతున్నాడు దీన్ని బట్టి చెప్పడంలో వయసు పెరిగినంత మాత్రం జ్ఞానంలో అయిపోతారు భ్రాంతచందబద్దయ్య అని చెప్పాడు భాగవతకారుడు హెర్ణపుడు వయసు ఎక్కువ ప్రహ్లాదుడు వయసు ఎక్కువ కనుక వాడికి ఎనభై ఏళ్ళు దాటే కనుక వాడికి రాగద్వేషాలు అతీతండి వాళ్ళకున్నంత అవడికి ఉండదు పై యానభై ఏళ్ళు అనుభవం ఉంది ముదిరిపోయింది అది పోదు ఇంత ప్రమాదకరం అందుకే జ్ఞానానికి వయో నిమిత్తం లేదని చెప్పడానికి మన పురాణ గదులు ఎన్ని చెప్తున్నాయో పై అప్పుడే జ్ఞానం రాకపోతే ఎప్పుడు రాదు పోవని చెప్పాడు ఇక్కడ అంటే ఇంద్రియాల పని చేయనప్పుడు నిగ్రహం ఎక్కడుందండి ఇక్కడ ఇంద్రియాలు పని చేసినప్పుడే నిగ్రహం అనే విషయం ఉంది కనుక యోగానికి అనువైన కాలం యవ్వనం ఇది గుర్తుపెట్టుకోండి యవ్వనమే యోగానికి అనువైన కాలం ఇది చెప్తే ప్రవచనానికి రాపేదం కదా అన్నద్దు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకున్న సంతోషం అందుకే ఎవరికయ్యా భగవద్గీత అంటే ఎవడికి ఇంద్రియాలు పనిచేస్తావు వాడికి అంతే ఏమన్నారు అంటే ఏం చెప్తామండి ఇక్కడ అవునా లేదా బాగా ఉండాలి ఏం చేస్తామండి బాగా అలసిపోతాం వయసు కదా ఆ టైంలో మీరు రెండో శ్లోకం మూడో శ్లోకం వచ్చేటప్పటికల్లా కళ్ళు ముసుకుపోతాయి ఏమిటంటే అంతర్ముగ్గులు అనుకోవాలి ఏం చేస్తాం అందుకే ప్రధానంగా యానిసా సర్వభూతానం ఇక్కడ పశ్యత అంటే వాడు చూచువాడు మునేహే మునే శబ్దానికి నేను మనం ముని సంయమశీల స్థా మాట చెప్పుకున్నాం ముని సంలీనమానస నేను చెప్పుకున్న మాట గుర్తుంది కదా అది ఇక్కడ తీసుకోవాలి మననశీల ఇంకా మననం ఏమిటయా నిధిధ్యాసేసి అక్కడ ఉండిపోయాడు గారు ఇక్కడ మననశీల ఇక్కడ ముని అన్నప్పుడు సంపూర్ణంగా వస్తున్న పదం ముని సంలీన మానస అంటే మౌనభావం కలవాడు ముని మౌనం ఆ మౌనస్థితి మౌనం అనగా జ్ఞానం అర్థం ఇక్కడ కేవల జ్ఞానస్థితిని మౌనమనాలి అది మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అది చెప్పబడుతున్నది పశ్చాము మునే సంయమీ అనే మాటలు ఇక్కడ జాగ్రత్తగా మూడు ఒకరి గురించే చెప్తున్నారు ఆ స్థితప్రజ్ఞుడికి యావభూతానా తస్యాం జాగర్తి సంయమీ అందరికీ ఏది రాత్రో దానిలో మెలకువ కలిగి ఉంటాడు స్థితప్రజ్ఞుడు ఎం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునేహే ప్రాణులందరూ దేనియందు మెలకువ కలిగి ఉంటారో దానియందు రాత్రిని కలిగి ఉంటాడు రాత్రిని కలిగి నిద్రపోతాడనలేదు సా నిషా మునేహే సా నిషా అంటే సామాన్యులకి ఏది రాత్రో అది జ్ఞానికి పగలు సామాన్యులకి ఏది పగలో అది జ్ఞానికి రాత్రి అన్నారు దీనికి అనేక రకాల అర్థాలు చాలామంది చెప్పారు అంటే జ్ఞానైన వాడు అందరూ నిద్రపోయినప్పుడు లేదా సాధన చేస్తాడు అని కొందరు చెప్పారు పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పడం నిజమే ఒక్కొక్కప్పుడు అందరూ నిద్రపోయినప్పుడే సాధన చేసుకుంటారు కొంతమంది డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు కదా అది అందరూ నిద్రపోతున్నప్పుడే సాధన చేస్తారు అనుకూలమైన సమయం అందుకే తురియ సంధ్య అర్ధరాత్రికి ఏదో తాంత్రికమైన పూజలు మాత్రమే రాత్రి చేస్తారని భ్రాంతి చాలామందికి ఉంది కానీ ధ్యానానికి చాలా అనుకూలమైన కాలములు రాత్రి కాలములు అండి ఇక్కడ ఆ తురియ సంధ్యాతులు అందుకే మహాత్ములు చాలామంది ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు అలాగే రాత్రి చివరి భాగాల్లో కూడా అంటే బ్రాహ్మీ ముహూర్తం అప్పుడు మీరు గమనించండి చాలామంది లౌకికులు అర్ధరాత్రి వరకు కూడా ఉండగలరు అర్ధరాత్రి దాటి కూడా ఉండగలరు కానీ బ్రాహ్మీ ముహూర్తుల్లో మాత్రం మంచి గాఢ నిద్రడు ఉంటారు లోకంలో మనం చూస్తూ ఉంటాం అంటే వాడు సాధనకి ఏమాత్రం అవకాశం లేనటువంటి వాడు కానీ ఆ బ్రాహ్మీ ముహూర్తం కూడా రాత్రిలో ఒక భాగమే రాత్రి చరమభాగం అది నిశి చరమ భాగం అంటారు ఇక్కడ అంది ఇవన్నీ రాత్రి భాగం లేక ఆ సమయంలో సాధన చేస్తారు అని చెప్తున్నారు మిగిలిన వాళ్ళు ఆ సమయంలో గాఢ నిద్రపోతుంటారు సామాన్యుటువంటి వారు అని వీళ్ళు పగలు లోక వ్యవహారాలన్నీ పెట్టుకుంటారు అప్పుడు ఇక రెండు మనం కళ్ళు మూసుకున్నాం అది తెలియబడట్లేదు కానీ ఏమీ తెలియబడిని కాలము అగోచరత్వాత్ అన్నారు భగత్పాదుల వారు నిషాన్ ఎందుకన్నారంటే అగోచరత్వాత్ అద్భుతమైన వాడు చెప్పారు ఇక్కడ రెండవది నిద్రిస్తున్నావు ఒకటి లోపల బయట కూడా తెలియబడట్లేదు చీకటిమయం అది దీని బట్టి మామూలు వాళ్లకు రాత్రి ఒక పగలంటే సరిపోయింది కానీ సామాన్యులు పగలు పరమార్థం తెలిసిన వాడికి రాత్రి అంటే అతనికి కూడా అగోచరమైన స్థితి ఉందా ఇది ఆలోచించవలసింది సాధారణంగా దీనికి కొంచెం స్థాయి కలిగిన అర్థం ఇప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాం రెండవ అర్థంలోకి వద్దాం రెండవ అర్థం కొంచెం స్థాయి కలిగిన అర్థం అదేంటంటే మెలకువ కలిగి ఉండుట అంటే అర్థం ఏమిటి జాగ్రత్త కాదు అనుభవావస్థ అది అనుభవం తెలియబడుట ఒకటి తెలియబడ్డమే మెలకువ అంతే కదండి మామూలుగా వ్యవహారంలో అయితే మెలకువ లేకపోవడం అంటే తెలియబడట్లేదు ఉదాహరణకి ఇక్కడ ప్రవచనం జరుగుతుంది ఇలాగే వివరిస్తే ఇందు ఒకవేళ ఏమైనా అంటే ఎంత అప్రమత్తత లేకపోతే అలాంటి వస్తాయో చెప్పండి ఇక్కడ విషయం మీద గౌరవము విద్య మీద ఒక శ్రద్ధ లేని వాళ్ళకి వస్తాయి ఇవన్నీ ప్రకటన ఒకటి వచ్చిందేదో నోరు మూసుకుని లోపల ఉంటే గౌరవం బయటకు వచ్చింది కదా ఇది ఎవరికి ఉంటాయంటే తమో గుణ పూర్తులకు ఉంటాయి అని ఒక ఇక్కడ అందుకే మెలకువ అంటే ఇప్పుడు మనకు అర్థం ఏమిటి ఒక విషయాన్ని గ్రహించే స్థితి పేరు మెలకువా ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే మెలకువా అని తెలుగు పదానికి జాగ్రత్తను సంస్కృతిని చెప్పినంత మాత్రం అర్థం చెప్పడం కాదు మెలకువ కలిగి ఉండేటానికి ఒక విషయమును గ్రహించే స్థితి అని అర్థం ఇక్కడ కానీ యానిసా సర్వభూతానా సర్వప్రాణులకి రాత్రి ఏదో అంటే సర్వప్రాణులు ఏ విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాయో ఆ విషయాన్ని తస్య తస్యా జాగ్రత్త సంయమి సంయమి గ్రహిస్తాడు అంటే అనుభవానికి తెచ్చుకుంటాడు అంటే ఇతరుడు అనుభవంలోకి తెచ్చుకోని స్థితిలో దాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉంటాడు మహానుభావుడు అనేటువంటి స్థితప్రజ్ఞుడు ఇది మొదటి వాక్యానికి అర్థం నిశ అంటే ఇప్పుడు అర్థమైంది కదా అందుకే భగవత్పాలు వారు ఏం చెప్పారంటే నిషా పరమార్థతత్వం అగోచరత్వాత్ అన్నారు ఇక్కడ పరమార్థతత్వం అగోచరమైన స్థితి నిష అది మొదటి వాక్యాన్ని అర్థం చెప్తున్నారు అలా ఉంటుందా అండి ఒకరికి పగలు ఒక రాత్రి ఉంటుందా అంటే మన గుడ్లగూపకి పగలేం కనబడదుగా దానికి పగలే రాత్రి మన దృష్టిలో రాత్రి ఏది కనబడదు కానీ గుడ్లగూపు పగలేదీ కనబడదు కానీ గుడ్లగూప పగలను ఎలా చూడలేదో అదే విధంగా విషయ లంపటలు విష్ణువుని అలా చూడలేరు అంటే పరమాత్మను అలా చూడలేరు ఎందుకంటే పరమాత్మ ఎక్కడో లేడు వాడు అక్కడ అంతటా ఉన్నాడు అంతటా ఉన్న పరమాత్మని చూడలేని వాళ్ళని ఏమనాలి నిద్రిస్తున్న వాళ్ళు అనాలి అంటే వాళ్ళు రాత్రి స్థితిలో ఉన్నారు అగోచర స్థితిలో ఉన్నారు ఇక్కడ వీడు గోచరింపజేసుకోగలుగుతున్నాడు అనుభవిస్తున్నాడు అనుభవించడమే కదా గెంతున్నాడు అండి భగవద్ అనుభూతితో ఎలా గెంతుతాడు తెలుసా ఆనందంతో అంతటా పరమాత్మను చూసేవాడు త్వయు చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసమయ్య సహిష్ణు అంతేగాదు సర్వత్రా చూస్తూ నందతి నందతి నందత్యేవా అన్నారు మా ప్రహ్లాదు అడగండి ఎలా గంతలో చెప్తాడు నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్కచోట విష్ణువని నిధిని చూశానన్నాడు ఏమిటా నిధి అంటే ఏదో కష్టం అనుకున్నాను కానీ చాలా సులభమయ్యా అంతటా ఉన్నాడు అని చెప్తూ విష్ణువుడింతియకాని వేరెండు లేదని ఒత్తిడి నగుచుండు నొక్కచోట అంటూ ఆనందిస్తూ వర్ణిస్తాడు ఆనందంగా వాడు ఉంటాడు ఇక్కడ కనుక మనకి ప్రపంచం తప్ప పరమాత్మ కనబడ్డు వాడు పరమాత్మ తప్ప ప్రపంచం కనబడుతుంది మరి వాడు ముందు అదే ప్రపంచం ఉంది కదా అంటే ఈ ప్రపంచం అంతా పరమాత్మకు విభూతే ఆయన విభూతే ఆయన అదే చెప్తున్నాడు అంతా నా విభూతి ఏనయ్యా అంటున్నాడు ఇక్కడ చెప్పలేదు నోరారా తర్వాత చెప్తాడు అండి అధ్యాయాల్లో సూర్యుడులో వెలుగు అన్నాడు మనం చూడలే కానీ అది ఎంత ఆనందించం అని ఆయన మాట మీద నమ్మకం కలగలేదు అనుభవానికి రావాలి ఇక్కడ అలాంటి స్థితిలో ఉంటాడు కనుక ఇతరులకి ఏది రాత్రో ఎతికి అది పగలు పగలంటే పూర్ణానుభవం కల సమయము పూర్ణమైన ఎరుక మెలకువ కలిగి ఉంటాడు ఎస్యా జాగ్రత్తభూతాని సా నిషా పశ్యతో మునేహే య్యాన్ జాగ్రత్త పూతా అంటే ప్రాణులు అంటే సామాన్యులు దేనియందు మేల్కొని ఉంటారో అప్పుడు సరియైన దర్శనం కలిగిన మహానుభావుడికి అదే రాత్రి అన్నాడు ఈ మాట చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మ ఎంత చక్కగా మాట్లాడి అంటే అది వాడికి రాత్రి అంటే రాత్రి ఎవరు చూడలేరు కదా కనుక ఎతి కూడా చూడలేడు అంటే ఆయనకి అప్పుడు చూపు పనిచేయలేదని అర్థమా అందుకు పశ్యత అని చూసేవాడికి అది రాత్రి అన్నాడు ఇక్కడ అంటే రాత్రి అయినా చూస్తున్నాడు అని ఆయన చూపు మూసుకోలేదు అది చెప్పడంలో గొప్ప అద్భుతమైన పదం వేశానండి ఇక్కడ ఎస్యాం జాగ్రతి భూతాని దేనియందు సమస్త ప్రాణికోటి మేల్కొని ఉంటుందో సా నిషా పశ్యతో మునేహే అదే మునికి రాత్రి నిషా అన్నాడు ఇక్కడ అంటే అర్థం ఇప్పుడు మెలకువ అంటే గ్రహించే స్థితి అని చెప్పుకున్నాం కదా కనుక పరమాత్మను మాత్రమే గ్రహించే స్థితిలో ఉంటాడు యోగి పరమాత్మను గ్రహించని స్థితిలో ఉంటాడు సామాన్యుడు కానీ సామాన్యుడి గ్రహించని స్థితి రాత్రి దేని విషయంలో పరమాత్మ విషయంలో ఆ విషయంలో పగలు అంటే అనుభవం కానీ సామాన్యులు దేని ఎందు మేల్కొని ఉంటారో సామాన్యులు దేని ఎందు మేల్కొని ఉంటారండి విషయాల్లోనే మేల్కొని ఉంటారు బాహ్య ప్రపంచంలోనే మేల్కొని ఉంటారు బహిర్ముఖత్వంలోనే అలవాటైపోయింది వాడికి ఈ బహిర్ముఖ బాహ్య విషయముల ఎందు తగులుకున్నాడు వాడు అటువంటి స్థితిలో వాడు మేల్కొంటాడు వాడు ఆ స్థితిలో యోగి నిద్రపోతాడు నిశ నిద్ర కూడా కాదు వాడు నిశ అంటే వాడు బాహ్య ప్రపంచం అగోచరత్వాత్ వాడు బాహ్య ప్రపంచం గోచరించదు గోచరించదు అంటే అతడికి కూడా సగం అజ్ఞానమేనా కాదు బాహ్యప్రపంచం గోచరించదు అంటే బాహ్య ప్రపంచం పరమాత్మకు బిడిగా గోచరించదు పరమాత్మ తప్ప అన్యము లేదు ఇది గ్రహించవలసింది ఈ సామాన్యుడికి ప్రపంచము ప్రపంచమే పరమాత్మ ప్రపంచమే పరమాత్మనైనా నువ్వు ప్రపంచ ఉపవాసంలో చెప్తేనే వీడు గ్రహిస్తాడండి ప్రపంచానికి అతీతముగా పరమాత్మ గురించి చెప్తే వీడు గ్రహించడు పరమాత్మ కూడా ప్రపంచంలో కలపాలి కనుక అలాగే చెప్తే గానీ భగవంతుడు కూడా వీడికి అర్థం కాడు కనుక వీడు పరమాత్మ కూడా ప్రపంచంగానే చూస్తాడు ప్రపంచము ప్రపంచమే పరమాత్మ ప్రపంచమే కానీ యోగికి ప్రపంచము పరమాత్మే పరమాత్మ పరమాత్మ ఇది తెలుసుకోవాలి బ్రహ్మదృష్టి ఇది ప్రపంచ దృష్టి జగద్దృష్టి ఇది సరైనటువంటి వ్యాఖ్యానం అని తెలుసుకుంటున్నాం వీడి అనుభవం వేరు వాడు అనుభవం వేరు వీడికి ఎంత తిప్పినా ప్రపంచమే కనబడుతుంది అని ఎంత తిప్పినా భగవంతుడే కనబడతాడు భగవద్ వీడికి రాత్రి ప్రపంచ విషయంలో వాడికి రాత్రి ప్రపంచ విషయానుభవ రాహిత్యము అని అర్థం చెప్పుకోవాలి అయితే విషయానుభవ రాహిత్యం కనుక ఆయన దృష్టి అక్కడ లోపించిందా లోపించలేదు ఇప్పుడు భగవద్ దృష్టి ఈ విషయముల్లో ఉన్నవాడికి లోపించింది కానీ విషయముల్ని యోగి చూడడు అంటే విషయముల విషయంలో వీడి దృష్టి లోపించిందా అది లోపం కాదు అది పూర్ణమని చెప్పడానికే పశ్యతహా అనే మాట అక్కడ చక్కగా చెప్పాడు దీనికి భగవత్పాదుల వారు మరొక అద్భుతమైన విషయం చెప్పారు మొదటి వాక్యాలలో మనకు అర్థమైపోయింది కదా యథానక్తంచరాణాం అహరేవసత్త అన్యాం తేషాం నిశాభవతి ఇతరులకి పగలు స్పష్టంగా కనబడుతూ ఉన్న నక్తం చరులకు రాత్రులు తిరిగే వాళ్ళకి ఆ పగలు నిశ అంటే రాత్రి అందరూ పడుకున్నప్పుడు మెలకుగా ఉండే వాళ్ళందరూ స్థితప్రజ్ఞులంటే నైట్ వాచ్మెన్ అంతా స్థితప్రజ్ఞులే అది కాదు ఇక్కడ చెప్పడం ఇక్కడ విశేషం ఏంటంటే యథానక్తం చరాణ రాత్రులు తిరిగే గుడ్లగూబులు రాక్షసులు పిశాచాలు మొదలైన వాళ్ళకి పగలు ఎలా రాత్రిగా ఉంటుందో అలాగే అజ్ఞానం సర్వభూతానాం నిషేవా నిషా పరమార్థతత్వం గోచరత్వా మొదటి వాక్యానికి చెప్పాడు రెండో వాక్యానికి భగవత్పాదులు వారు అందమైన భాషను తర్వాత ఎవరు ఇవ్వలేకపోయారండి అంత అందమైనగా చెప్పాడు భగవత్పాదులు వారు రాత్రి అంటే ఎవరి రాత్రి సంయము యొక్క రాత్రి అన్నాడు సంయము యొక్క రాత్రి తర్వాత సా నిషా పశ్చతో మునేహే దృష్టి కలిగిన ముని యొక్క రాత్రి ఏది అంటే సర్వభూతములకు ఏది మెలకువో అది రాత్రి అన్నాడు ఇక్కడ ఈ మాట చెప్పేటప్పుడు రాత్రి ఒకటి ఉంది రాత్రి అంటే ఏమీ తెలియని స్థితి సత్యము తెలియని స్థితి దాని పేరు అవిద్య అంటారు ఇక్కడ ఈ అవిద్య ఉన్నంతసేపే కర్మయందు ప్రవృత్తి ఉంటుంది అందుకే అవిద్యయా మృత్యుం తీర్త్వా అనే మాటకు వచ్చేటప్పటికి కూడా అక్కడ అవిద్య అనే శబ్దానికి కర్మలంపటత్వం కర్మ ఎప్పుడు వస్తుంది శరీరంతో తాదాత్వం ఉంటుంది కానీ కర్మలు కర్మఫలాలు ఇవన్నీ అవిద్యా వృత్తులు కానీ సర్వజగత్తు రాత్రి అవిద్య అవిద్య ఎందు ఉంది అవిద్యలు మరి ప్రవర్తిస్తున్నాయి కదండి మెలకుగా ఉన్నాయా అంటే కాదుట అవిద్య మోహనిద్ర అని పేరు ఇక్కడ అది మోహనిద్ర ఆ మోహనిద్రలు ఉన్నాయి అవిద్యలు ఎందుకంటే సత్యమైన బ్రహ్మము తెలియబడకుండా అసత్యమైన సత్యం అనుకుని వాటికి ఎందుకు ప్రవర్తిస్తు ఆ ప్రవర్తన లక్షణం అవిద్య అందు అది వాడికి వాడికి నిషాయే ఎవడికి ప్రపంచంలో ఉన్నవాడికి కూడా అవిద్య రాత్రే కానీ మరి వాడి జాగ్రతి అన్నారే అంటే గొప్ప మాట చెప్తున్నారు అవిద్య ఆ ప్రసుప్తాన్యవ భూతాని జాగ్రతీతి ఉచ్యంతే నిషాయాం ప్రసుప్తాయివ స్వప్నదృశ అద్భుతమైన మాట చెప్పండి ఇక్కడ అవిద్య ఒక రాత్రి ఉందండి ఆ రాత్రిలో ఒక పడుకున్నాడు పడుకున్నప్పుడు అతనికి కనబడింది ఏమిటి అంటే కళ కళలో సమస్త ప్రపంచం ఉందా లేదా కనుక వాడు ఉన్నాడా నిద్రపోతున్నాడా ఒక విధంగా వాడు స్వప్నముల్లో స్వప్నావస్థలో మెలకు కలిగి ఉన్నట్లే లెక్కవాడు అంటే స్వప్న దృశ అనే మాట చెప్పడం అది కానీ స్వప్నంలో బోల్డ్ అంత ప్రపంచం ఉంది అందులో వెలుగులు ఉన్నాయి అందరితో పనులు ఉన్నాయి ఇవన్నీ ఆ రాత్రులు ఒకడు నిద్రపోయి ఆ స్వప్నంలో తిరుగుతున్నాడు ఆ పక్కన ఒక ఆయన కూర్చున్నాడు ఆయన రాత్రిని రాత్రిగానే చూస్తున్నాడు స్వప్నము లేదు నిద్ర లేదు అలా చూస్తున్నట్ట రాత్రిని రాత్రి కానీ చూస్తున్నాడు అంటే అవ్యవహారం అని అర్థమే రాత్రి అంటే వ్యవహారం లేదు అంటే అవిద్యారూపమైనటువంటి కర్మ ప్రవృత్తులు లేకుండా ఉన్నాడు వాడు ఇతడు అవిద్యతో లేని ప్రపంచాన్ని స్వప్నము వలె ప్రపంచమే సత్యమనేటువంటి స్థితిలో ఉన్నాడు అని చక్కని అన్వయాన్ని ఇచ్చారు భగవత్పాదల వారిక్కడ అందుకే కర్మని అవిద్యావస్థాయా కర్మని అవిద్యావస్థాయావ కర్మలయందు అవిద్యావస్థలోనే ప్రవృత్తులవుతాడు గనక అవిద్యావస్థాయా అవిద్యా మాత్రం ఇదం సర్వం నిశా ఇవి జానన్ ఇది అద్భుతమైనటువంటి అన్వయం చివరికి ఇచ్చారు అది ఆ రాత్రిని చూస్తాడు అన్నారు కదా అందరూ మెలకు ఉన్నప్పుడు అతను రాత్రిని చూస్తాడు అంటే నిద్రపోతున్నవాడు కళలో జాగృతుడై కలరే సత్యం స్థితిలో ఉంటాడు అంటే అవిద్యలో నిద్రపోతూ ప్రపంచమే సత్యమైన స్థితిలో ఉంటావు ఎవరు సామాన్యులైనటువంటి వారు కానీ యోగి అయినటువంటి వాడు ఈ అవిద్యలో ప్రవర్తించడు అని అర్థం అంటే అతనికి జగద్భ్రాంతి లేదు ఇది అవిద్య అని తెలుసుకుని ప్రవర్తన అందులో ప్రవర్తించడు ఎందుకంటే రాత్రి అంటే అన్ని పనులు ఆపేసిన కాలం కనుక అవిద్య ప్రవర్తించడు అసలు అందుకే అవిద్య మాత్రం ఇదం సర్వం నిషాయువీతి జానం న ప్రవర్తతే అంటే ఈ అవిద్య రాత్రి వంటిది అని తెలుసుకుని దాన్ని ప్రవర్తించడు అని చెప్పారు ఇక్కడ అవిద్యలో ఉన్నటువంటి వారు జగత్ సత్యమనే భ్రాంతితో దీని ప్రవర్తిస్తారు ఇది ఎలాంటిది అంటే రాత్రి పూట స్వప్నం కని అది సత్యమన్నట్లు అవిద్య అనే రాత్రిలో స్వప్నము జగత్తును చూసి అదే సత్యమనే భ్రాంతిలో ఉంటారు సామాన్యులు ఇతడు ఆ భ్రాంతికి వెళ్ళడు ఇది అవిద్య తెలుసుకుంటాడు గనక కర్మలు ప్రవర్తించడు అంటూ బ్రహ్మజ్ఞాని గురించి ఇంత చక్కటి వచనించిన భగవత్పాదుల వారికి నమస్కారం చేసుకుందాం అంత అందంగా నిర్వచించారు అందుకే ఇందులో రెండు రకాల అర్థాలు ఇప్పుడు తెలుసుకున్నాం భగవత్పాదుల వారి మళ్ళీ నేను తిప్పి చెప్పను గానీ సామాన్యంగా అర్థం చేసుకోవడానికి నిత్య జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మము నందు స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉంటాడు ఇతర ప్రాణులు దాన్ని గ్రహించలేక నిద్రావస్థలో ఉంటారు గనక అది వాడికి పగలు వీళ్ళకి రాత్రి అలాగే ప్రాపంచక సుఖప్రాప్తికి ప్రాకులాడుతూ ఉంటారు సామాన్యులు ఆ విషయంలో నిస్పృహుడుగా ఉంటాడు గనక ప్రాపంచిక విషయములు ఇతరికి రాత్రి వాళ్ళకి పగలు అనే విషయాన్ని చెప్పాడు మొత్తం రెండు రకాల అర్థాలు చెప్పుకుంటూ భగవత్పాదుల మరింత లోతుగా మనకి బ్రహ్మజ్ఞానాన్ని అందించింది ఇలాంటి గ్రంథి శ్లోకాన్ని రచించడం వల్ల వ్యాసుడు మనకు మూడు రకాల అర్థాలు చక్కగా తెలుసుకోవడానికి పనికొచ్చేలా చేశాడు మొదటిది కూడా సాధనకు ఉపయోగమే కానీ అది దీని చెప్పరాదు రెండవది మూడవది మాత్రమే దీనికి పూర్తిగా సరిపోతున్నాయి గనక ఈ రెండింటినీ స్వీకరిస్తూ ఆ స్థితపజ్ఞుడు యొక్క లక్షణాన్నే చివరి మూడు శ్లోకాల్లో ప్రస్తావన చేస్తున్నారు అంటే యానిషా నుంచి కూడా స్థితప్రజ్ఞుడి యొక్క పూర్ణ స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ పరాకాష్ట దశ చెందినది అపూర్యమాణం అచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్ కామ యం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామ కామీ ఆయన ఎప్పుడు శాంతిని పొందుతూ ఉంటాడు మరి అతను కూడా ప్రపంచంలో ఉన్నాడు అతనికి విషయాలున్నాయి అతనికి ఇంద్రియాలున్నాయి విషయేంద్రియ సంయోగం కనబడుతున్నది మరి అతనిలా శాంతిగా ఉండగలుగుతున్నాడు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే దానికి ఆపూరియమాన అచల ప్రతిష్టం సముద్రాన్ని ఉదాహరణగా చెప్తున్నాడు సముద్రం సముద్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి నీళ్లు కలుస్తూనే ఉంటావునా లేదా అనేక రకాలుగా వాగులు నదులు అన్నీ వచ్చి చివరికి సముద్రంలోకి కలుస్తూ ఉంటాయి ఆకాశ పతితంతో యథాగచిత సాగరం అన్నీ వచ్చి సముద్రంలో కలుస్తూ ఉన్న సముద్రము ఒకే స్థితిలో ఉంటుంది గమనించారా ఎప్పుడు ఒకేలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది విశాలంగా ఉంటుంది అలాగే ఉంటుంది అంతేగాని ఒకటి వచ్చి కలిసిందనో ఒకటి కలవలేదనో స్థితి దానికి లేదు కలిస్తే కలవని అలాగే ఉంటుంది కానీ అన్నీ వచ్చి కలుస్తున్న సముద్రం ఎంత గంభీర్ గంభీర్యంగా అచలంగా ప్రతిష్టంగా ఉంటుందో ఆపూర్యమానం అచలం ప్రతిష్టం అంటే నిశ్చలముగా అచల ప్రతిష్టం అని కూడా చెప్పుకోవచ్చు అచల ప్రతిష్టం నిశ్చలముగా ఉంటుందో ఆపూర్యమానం అన్ని వైపుల నుంచి వచ్చి నింపబడుతున్నప్పటికీ అచల ప్రతిష్టముగా ఎలా ఉంటుందో ఈ సర్వలోక విషయాలు ఇంద్రియముల ద్వారా తాను గ్రహిస్తున్నప్పటికీ కూడా తాను చెక్కు చెదరకుండా అంత పరిపూర్ణంగా ఉంటాడు స్థితప్రజ్ఞుడు అందువల్ల ఎప్పుడూ శాంతిగా ఉంటాడు ఎందుకంటే సముద్రం ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది ఎప్పుడూ శాంతంగా ఉంటుంది అది తగ్గిపోయిందని లేదు నిండుతన ఉంటుంది అంత నిండుగా ఉంటాడు సముద్రం నిండుగా సముద్రమంతా గంభీరంగా ఉంటాడు ఎన్ని కలుస్తూ ఉన్నా అతనికి నిజంగా బ్రహ్మదృష్టితో ఉన్నాడు కనుక అది మనస్సుతో తాదాత్యం చెందకపోవడం వల్ల అతను ఆ ఉన్నాడు కానీ అటువంటి శాంతిని ఎవరు పొందలేరు అంటే నా కామకామి కామకాములు పొందలేరయ్యా అన్నాడు కామకాములు ఇక్కడ మొదట కామశబ్దానికి భోగం అనర్థం రెండవ కామశబ్దానికి కోరిక అని అర్థం అంటే భోగేచ్చ కలవారు అటువంటి స్థితిని పొందలేరు అది వస్తూ పోతూ ఉంటే వస్తూ పోతుంది అనుకుంటూ ఉంటారు తప్ప వచ్చినా పోయినా ఒకేలా ఉండడం పూర్ణస్థితి వాళ్ళకి లేదు కానీ పూర్ణస్థితిని వర్ణించడానికి సముద్రముని చూపించారు భోగేచ్చ కలవాడు పొందలేడు చూశారా అసలు భోగేచ్చ లేదు కనుక ఆయన పరిపూర్ణంగా ఉన్నాడు భోగేచ్చ కలవాళ్ళు ఎప్పుడూ శాంతిని పొందలేరు అని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది పూర్ణత్వాన్ని శాంతిని కూడా భోగేచ్చ కలవారు పొందలేరు అందుకే ప్రజహాత యథాకామాన్ అన్న శ్లోకం అందుకు ప్రారంభించేనయ్యా స్థితప్రజ్ఞ లక్షణం చెప్పేటప్పుడు గుర్తుందా నేను మొదటి శ్లోకం స్థితప్రజ్ఞ లక్షణలో దాన్ని ఇప్పుడు శ్లోకంలో చెప్తున్నాడు చివరిగా విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాంశ్చరితి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మధిగచ్చతి ఇది ఒక విధంగా ఆఖరి శ్లోకమే చిట్ట చివరికి ముక్తాయింపు విహాయ కామాన్ ఇంద్రియ నిగ్రహం ఒకటి చెప్పాడు ఇంద్రియ నిగ్రహం కావాలంటే కోరిక తగ్గితేగానే ఇంద్రియ నిగ్రహం రాదుగా అందుకే విహాయ కామాన్ ఎస్ సర్వాన్ సర్వ కామములు ఎవడు విడిచిపెట్టి చరతి నిస్పృహ నిస్పృహుడై ఉంటాడు నిస్పృహగా ఉండడం సాధ్యమైన అంటే మరి ప్రవచనాలు వింటున్నప్పుడు ఎంత నిస్పృహగా ఉంటారు చాలామంది ఏమి అంటది ఒక్కటి కూడా అలాగే ప్రపంచంలో ఉండగలగా నిస్పృహడై ఏమి అంటకుండా ఉండడు ఇక్కడ ఇక్కడ అలవాటు అయింది అక్కడ అలవాటు చేయండి ఇక్కడ స్పృహ కలిగి ఉండండి అని చెప్పడం ఇక్కడ అంటే పుమాంస్చరితి నిస్పృహ అంటే ఆసక్తి రహితుడై స్పృహ అనే శబ్దాన్ని ఇక్కడ ఆసక్తి అర్థం ఆసక్తి రహితుడై సర్వ కామనలను విడిచిపెట్టి ఆసక్తి రహితుడై నిర్మమా నిరహంకార ఇది నాది అనే భావం ఉండదు ఇది నేను అనే భావం ఉండదు ఈ రెండూ లేకపోవడం వల్ల సశాంతి మధిగచ్చి వాడు శాంతిని పొందుతాడు ఇక్కడ సశాంతి మాప్నోతి దీనిపై శ్లోకం శశాంత్యమధిగచ్చతి ఇదొక శ్లోకం నాస్తిబుద్ధిరయుక్తశ్యా దగ్గర నచాభావైత శాంతి హి అశాంతస్య కుతం ఈ మూడు శ్లోకాలు ఒక దగ్గర తెచ్చుకోండి ప్రతివాడు ఎందుకో శాంతి లేదండి శాంతి లేదండి అంటాడు శాంతి లేదేంటి శాంతి ఎలా ఉంటే ఉంటుందని ఆయనే చెప్పాడు నువ్వు అలా ఉండకుండా శాంతి లేదండి శాంతి లేదంటే ఎలా పెడుతుంది నువ్వేదో బజార్కి వెళ్ళాలి ఇంటి నుంచి ఒక్క అడుగు బయటికెయ్యో ఏమిటో ఒక్క వస్తువు దొరకట్లేదు అండి ఒక వస్తువు దొరకట్లేదండి ప్రయత్నమే లేదు ప్రయాణమే లేదు వస్తువు దొరకట్లేదంటే ఎక్కడ ఉంటుందండి అందుకే శాంతికి కావలసినది నీ లోపలికి వెళ్తేనే శాంతి లభిస్తుంది ఒకసారి దేవతలు ఋషులు అందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేట స్వామి ప్రపంచం అంతా తిరిగేం కానీ శాంతి దొరకలేదు అని అది ఎక్కడ పెట్టేసేవయ్యా అది ఎక్కడో మాంత్రికుడు యొక్క ప్రాణాలు సప్త సముద్రాలు కావల ద్వీపంలో ఒక చిలక గుండులోనూ కంటిలోనూ పెట్టాడు అన్నట్టు అక్కడైనా పెట్టేసేవా అన్నాడు అవును అందరూ ఎక్కడ వెతుకుతారో అక్కడ పెట్టలేదు ఎక్కడ వెతకరో అక్కడ పెట్టాను అన్నట్టు ఎక్కడ పెట్టావంటే అందరూ ప్రపంచంలో వెతుకుతారు కనుక మీరు చతుర్దశ భువనాల్లో వెతుకునే శాంతి వస్తువు లేదు ఎక్కడ వెతకరు అంటే హృదయంలో అక్కడ పెట్టే అన్నట్టు ఇక్కడ కానీ మనశ్శాంతికి అడ్రస్ మనస్సే తెలుసుకోండి ఇక్కడ మనశ్శాంతి చిరునామా మనస్సే మనం అక్కడ తప్ప అన్ని వెతుకుతాం మనస్సులోకి వెతకాలంటే మనస్సును బయట పరుగుల నుంచి లోపలికి తీయాలి కదా కనుక బహిర్ముఖత్వం ఆపే అంతర్ముఖత్వం ప్రయత్నం ప్రారంభించాలి ఇది భగవద్గీతలోనే కనబడుతుందా చదివితే లలితాశాస్త్రనామాల్లో కూడా కనబడుతుంది బహిర్ముఖ సుదుర్లభాన్ని చదువుతూ కూడా ఎంత కుంకుమేసేవో అనుకుంటే అంతండి లాభం బహిర్ముఖత్వం పెరుగుతున్న కొద్దీ అమ్మ దూరమైపోతుంది అమ్మ అంటే ఆత్మకు మరో పేరు మరొకటి కాదు ఇక్కడ అన్నిటికీ ఏది కారణమో దేన్ని మించి మరో కారణం లేదో అదే అమ్మ అదే ఆత్మ అదిగా రెండు శబ్దములు ఎంత చక్కగా ఉన్నాయండి ఇక్కడ ఇది పెంచుకుంటున్నావు అది రాలేదంటో ఇది ఏమైనా ఇక్కడ బాలేదునా సూర్యుడికి పెడమొహం పెట్టి తిరుగుతూ నాకు కనబడట్లేదు కాంతి అంటే అలా తిరుగుతుంది అది తిరుగు ఆ పని చేయకపోతే ఎలాగా అందుకిక్కడ సశాంతిమధిగచ్చతి అనే మాట ఎంత గొప్పగా కనబడుతుంది ఇక్కడ అయితే ఇక్కడ శాంతి శబ్దానికి శాంతిని పొందుతాడు అంటే అర్థం ఏంటి ఒక ఆయన మహాకోపంగా ఉంటాడు లేదొక మనోవైకల్యం పొందినవాడు ఈ వస్తువు విసిరేసి ఆ వస్తువు విసిరేసి పెద్ద గొడవ పెడతాడు అప్పుడు వాడుకో మొత్తం ఇచ్చారు అమ్మాయ శాంతించాడు శాంతింటే అదా అదా శాంతి అక్కడ మళ్ళీ మత్తు దిగిపోగానే మళ్ళీ వాడు యథాప్రకారం మామూలే కనుక దాని శాంతి అనకూడదు కనుక సశాంతి అధిగతి ఏంటి దే మత్తు మంది ఇచ్చినట్టండి నిర్మమహ నిరహంకార ఈ స్థితి వరకు అసలు శాంతి లేదు అంతవరకు ఈ అశాంతి నుంచి ఆ శాంతికి షిఫ్టింగ్ మధ్య గ్యాప్లో శాంతి అనే భ్రాంతి తెలుసుకోండి ఇక్కడ ఒక అశాంతి నుంచి మరొక అశాంతికి షిఫ్ట్ ఏమన్నది అందుకే ఈ కష్టం తీరిపోతే బాగుండండి అంటాం మరో కష్టంకు షిఫ్టింగ్ వరకు ఇలాగే ఉంటాయి పరిస్థితులన్నీ కనుక నిజమైన శాంతి వీడికి మాత్రమే లభిస్తుంది విహాయ కామాన్ ఎస్ సర్వాన్ పుమాం సర్తి నిస్పృహ నిర్మమో నిరహంకారా సశాంతి అధిగచ్చతి ప్రవచనం అంతా విన్న ఒకగాయనన్నాడు ఇంకా హైలీ ఇంపాసిబుల్ అండి వింటూ ఉంటే మహా కష్టం అనిపించిందండి కానీ ఇదే పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో పిల్లలు కూడా ఉన్నారు అంటే నువ్వు అప్పుడే నిర్ణయించుకున్న ప్రయత్నం చెయ్యను అని ఇది అప్పుడే నిర్ణయించేసుకున్న ప్రయత్నం చెయ్యును అని ఇక్కడ ఇదే ఈ వయసులో నేను కైలాసెక్కగలనా ప్రదక్షిణ చేయగలనా అన్నామంటే అర్థం ఉంది కానీ ఇది చేయడానికి వయసుతో నిమిత్తమే కొండలెక్కాలా రాళ్ళెత్తాలా క్షేత్రాలు తిరగాల నీ లోపలి పనిదంతా కూడా ఇక్కడ ఏవి తిరగడం వల్ల వస్తాయో అదంతా ఆపే అన్నాడు ఎంత బాగుందండి ఇక్కడ ఆపేసు కూర్చో ఇక్కడ ఇక్కడ శాంతి అనే శబ్దాన్ని గురించి అర్థం చెప్తూ శాంతిమదిగచ్చతే అనే మాటకి భగవత్పాల్ వారు అంటారు సర్వసంసార దుఃఖోపరమ లక్షణం నిర్వాణం అంటే బ్రహ్మభూత భవతి ఇత్య అన్నాడు శాంతిం అధిగతీ అంటే సర్వసంసార దుఃఖ ఉపరమలక్షణం సర్వసంసార దుఃఖములు తొలగిపోయిన స్థితిని శాంతి అంటారు ఆ శాంతిని పొందుట అంటే బ్రహ్మభూత అతడు బ్రహ్మమై ఉంటాడు ఇక్కడ అతడి బ్రాహ్మీస్థితి అందుకు బ్రహ్మమై ఉంటాడు కనుక తర్వాత శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ ఓ అర్జున దీన్ని బ్రాహ్మీస్థితి అంటారు సుమా ఏషా ఇదియే బ్రాహ్మీ స్థితి బ్రాహ్మీస్థితి అంటే జ్ఞానస్థితి బ్రాహ్మి అంటే అమ్మవారికి పేరండి మా అమ్మ శారదాంబకి బ్రాహ్మి అని పేరు అంటే బ్రహ్మపత్ని బ్రాహ్మి కాదు బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అని అర్థం ఇక్కడ ఆవిడ బ్రాహ్మి అంటే ఇంకా అర్థం అందుకే భగవత్పాదు వారు ఈ బ్రాహ్మిని ప్రార్థించండి అయ్యా ఆ తల్లి కృప వల్ల ఎప్పుడైనా బ్రహ్మజ్ఞానం పొందాలి అని ఆయన ఆశ అందుకు పెట్టాడు ఇక్కడ ఏషా బ్రాహ్మీస్థితి పార్థ ఇది బ్రాహ్మీ స్థితి అంటే జ్ఞానస్థితి నైనాం ప్రాప్య విముహ్యతి దీనిని పొందినవాడు మరి మోహము పొందడు సుమా నా విముహ్యతి ఇది పొందినవాడు నా ఏనాం ప్రాప్య విముహ్యతి దీనిని పొందినటువంటి వాడు ఎప్పుడూ మోహితుడు కాడు అంటే బ్రహ్మజ్ఞానం ఒకసారి లభించిందా వాడు మరి మోహితుడు కాడు ఇది తెలుసుకోవాల్సింది ఆ స్థితికి వెళ్ళిన వాడు మరి వెనక్కిరాడు అది పునరావృత్తి రహిత స్థితి అది మోక్షం అంటే మరి తిరిగి వెనక్కి రాని స్థితి మరి తిరిగి వెనక్కి రాని స్థితి అంటే బ్రాహ్మీ స్థితి కనుక స్థితప్రజ్ఞుడు మరి పుట్టడు మరి వాడికి జననమరణ చక్రములు లేవు వాడి మళ్ళీ మోహించడు అంటే అర్థం మళ్ళీ జననమరణ రూపమైన సంసారంలో పడడు స్థిత్వా అశాం అంతకాలేపీ బ్రహ్మ నిర్వాణ మృత్యతి అతడు అంతకాలమునందు కూడా ఈ స్థితిలో ఉన్నట్లయితే వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు ఈ మాట చాలా చిత్రం దీని భగవత్వాలు వేరే ఏమన్నారంటే అంతకాలేపి అంటే అంత్యవయస్సు నందు అయినా అర్థం చేశారాయన అంతే వయస్సపి అంటే చివరి వయస్సులోనైనా అంటే జీవితం చివరికైనా నువ్వు విబ్రాహ్మీస్థితిని పొందగలిగితే తప్పకుండా ముక్తి పొందుతావు అని చెప్పాడు స శాంతి మధ్య గచ్చితి అన్నట్లుగా బ్రహ్మ నిర్వాణం మృచ్ఛతి అంతకాలే అంతకాలే అపే అనే మాట తర్వాత అంతకాలేచ మామేవా అనే మాటలు కూడా ధ్వనిస్తుంది అందుకే సాంఖ్యయోగం గట్టిగా పట్టేసుకుంటే దీని వ్యాఖ్యానమే మిగిలిన యోగాలు అందుకే సాంఖ్యయోగానికే ఎన్ని రోజులు పడితే మిగిలిన యోగాలకు ఎన్ని రోగం పడుతుందంటే అదేదో ఈ యోగం చూసుకుంటుంది శ్రద్ధగా వింటే చాలు ఏది చెప్పలేదో కంటే ఏది చెప్పారో వినడం పాజిటివ్ రీజనింగ్ అందు సాంఖ్య యోగానికి క్షుణ్ణంగా ప్రత్యక్షం మనం తెలియగలిగితే తర్వాతి అధ్యాయాలు నల్లేరు బండి అక్కడ ఏది మళ్ళీ వివరించినా పునరుక్తిలా కనబడుతుంది ఒకసారి వింటే తేరిగ్గా మర్చిపోయేవాళ్ళు కాదు కదా ఇక్కడ శ్రోతలు ఆ కారణంగా మళ్ళీ పునరుక్తి చెయ్యక్కర్లేదు అక్కడ గుర్తు చేస్తే చాలా అక్కడ అక్కడ అంటే చాలా టకటా అంటుకోవచ్చు అందుకే ఇక్కడే అక్కడక్కడ అంతకాలే చగా ఇక్కడే చెప్పాడు అంతకాలేపి అక్కడ అంతకాలే చా అన్నాడు ఇక్కడ అంతకాలే అపి అన్నాడు రెండు కూడా అర్థం కూడా అని అర్థం అంత్యకాలము కూడా అంటే అర్థం స్థిత్వా అస్సాం అంతకాలేపి అస్సాం అంటే బ్రాహ్మీ స్థితి ఎందు కూడా వాడు బ్రహ్మ నిర్వాణమును పొందుతాడు అంటే అంత్యకాలంలో ఈ బ్రాహ్మీ స్థితి వచ్చినా సరే నువ్వు తప్పకుండా మరి పుట్టవు బ్రహ్మవత ఐక్యమైపోతావు మోక్షాన్ని పొందుతావు అన్నాడు అంచకాలంలో అయినా రావాలట అంచ్యకాలంలో అయినా రావాలి అంటే దానికి తగ్గ ప్రాక్టీస్ మొదటి నుండి చెయ్యాలని అర్థం ఇక్కడ అంటే అంత్యకాలంలో చూసుకుందాములండి అని ఒక నీ వేళాకోళంగా ఈ మధ్య అన్నాడు నేను ఎలా బతికన పర్వాలేదు కానీ చివరికి రామ అంటానండి మీరే చెప్పారుగా రామా అంటే మోక్షం పోతే నువ్వు చచ్చినా రామా అనలేవు నీ వాసనలు అనిపించనివో తెలుసుకో ఇక్కడ అంత తేలిక అండి బ్రహ్మస్మృతి రావడం అంత తేలిక అంతకాలేపీ అనే మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాలి ఒక చదువు చదువుతున్నప్పుడు కోర్సు చదువుతున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎప్పుడండి సంవత్సరంలో ఈ రెండింగ్కి ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి ఈ రెండింగ్ అంటే దేని ఈ రెండింగ్ దారి కుట్టింది ఈ ఫైనల్ ఎగ్జామ్స్ కనుక ఫైనల్ ఎగ్జామ్స్లో వాడు తన ప్రజ్ఞను చూపిస్తే పాస్ అయిపోతాడు అవునా కదా ఫైనల్ ఎగ్జామ్స్లో ప్రజ్ఞను చూపిస్తే పాస్ అవుతారంటే అర్థం ఏంటి అక్కడ ప్రజ్ఞ చూపించాలంటే సంవత్సరం చదవాలి అవునా కదా సంవత్సరం అంతా వాడు పరీక్ష కాలంలో ఆ విద్యని చూపించి ముక్తి పొందుతాడు సంవత్సరపు చదువుకు పరీక్ష కాలం ఎలాంటితో ఒక జీవిత కాలానికి అంచెకాలం అలాంటిది ఇంత చదివిన చదువు అక్కడ ఎప్పుడే చేస్తావు కానీ ఇంతకాలం చేసిన సాధన అక్కడ కనబడుతుంది అది అంతకాలేపీ అనే మాటకి ఇది అర్థం ఇక్కడ చివరి సమయంలో అంటే సాధనకు చివరి సమయము సాధనకి చివరి సమయం అంటే ముక్తి పొందే స్థితి అది అర్థం జీవితానికి చివరి సమయమని కాదు సాధనకు చివరి సమయమని అర్థం చేసుకోవాలి ఇక్కడ అంతకాలే చా అన్నప్పుడు ఇక్కడ బ్రతుకంతా ఉంటే అదే స్మృతిలో ఉంటుందండి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అందుకే బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలము మరతునేమో అని భయపడేవాడికి మరణకాలంలో నేను స్మృతి ఇస్తాననే భగవంతుడు అభిమిస్తాడు తెలుసుకోండి ఇక్కడ మరణకాలంలో అంటే అంత్యకాలంలో స్మృతి ఇస్తాను అంటే అర్థం ఏంటంటే నీ సాధన ముగిసే కాలంలో నేను నీ స్మృతిలోకి వచ్చి నేను అనుగ్రహిస్తాను అర్థం ఇక్కడ అది దాని యొక్క ప్రధానమైనటువంటి విషయం అది ఇక్కడ ఆ స్మృతే స్మృతి అంటే ఇక్కడ మనస్సు పొందినటువంటి అనుభవము స్మృతి మనస్సుకు సంబంధించింది అది ఇక్కడ అది స్మృతే కాదు స్థితి కూడా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ స్థిత్వాస్యాం అంతకాలేపి అంత్యకాలమునందు ఇది కలిగిన బ్రహ్మనిర్వాణం పొందుతామని చెప్తుంటే కిము వక్తవ్యం బ్రహ్మచర్యాదేవ సన్యస్య యావ్జ్జీవం యో బ్రహ్మణ్య అవతిష్టతే స బ్రహ్మ నిర్వాణం నృత్యతి కనుక బ్రహ్మచర్య కాలములోనే అతడు ఈ లౌకిక విషయవాసలను విడిచిపెట్టి బ్రహ్మమునందు నిలబడ్డట్లయితే అతను ముక్తి పొందుతా వేరే చెప్పాలా అని చెప్పాడు ఇక్కడ భగవానుడు ఇక్కడ రెండు రకాల అర్థములు సాధనకు అంత్యకాలమునందు ఇది ఫలించుతుంది అని అర్థం చెప్పుకుని అదేవిధంగా అంచ్యకాలమునుందైనా ఈ బ్రాహ్మస్థితి లభిస్తే అని చెప్పినప్పుడు అది మొదట యవ్వన కాలంలోనే బ్రహ్మచర్య కాలంలోనే ఆ బ్రహ్మమునందు చరించడము అనేది అభ్యాసం చేస్తూ అతని సాధన చేస్తే బ్రహ్మ నిర్వాణం పొందుతా వేరే చెప్పాలా అన్నారు ఆ బ్రహ్మ నిర్వాణం పొందే వరకు మోహం శోకం అశాంతి తప్పవు ఆ బ్రహ్మ నిర్వాణం పొందిన వాడు మాత్రమే సశాంతి అధిగతది అంటే ఎస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవా భూ ద్విజానత తో మోహ కశ్ శోక మాటలు చెప్పాడు ఎవడి ఏకత్వాన్ని చూస్తాడు అంటే ఉన్నదంతా ఒకటే బ్రహ్మమని తెలుస్తుందో ఒకదాని మీద రాగం ఉండదు ఒకదాని ద్వేషం ఉండదు వాడు మోహం ఉండదు శోకం ఉండదు ఎప్పుడైతే రెండింటిని చూస్తాడు అనేకత్వాన్ని చూస్తాడు వాడికే ఏర్పడుతున్నది ఈ మోహశోకాలు అటువంటి వాడు ఉన్నది ఒకే వస్తువైనా అనేకంగా చూస్తాడు జ్ఞాని అనేకమైన ఒకటిగానే చూస్తాడు ఇది ఎలాంటిది అంటే ఒక ఆయన చాలా బాగా సంపన్నుడు ముచ్చరపడి ఆయనకు చిన్నప్పటిని కోరుకుండిపోయింది తానున్న గదిలో చుట్టూ అద్దాలు ఉండాలి అని ఇక్కడ అంటే మిర్రర్ హౌస్ అద్దాలు ఉండాలని కోరుకు పుట్టింది బాగా వచ్చింది తీర్చుకున్నాడు అండి ఎప్పుడు కూర్చొని ఒకసారి గదిలోకి వెళ్తాడు అందులో కూర్చుంటాడు పైన కింద చుట్టూ ఉన్న అద్దాల్లో తను తను చూసుకుని ఏదో మురిసిపోతుంటాడు వాడు ఆనందం వాడిది పైగా మధ్యలో రివాల్వ్ కుర్చి వేసుకుని చుట్టూ తిరుగుతాడు అంతటా నేను ఉన్నాను మురిసిపో వచ్చేస్తుంటాడు అదొక కాలక్షేపం ఒకసారి వాడు పెంచుకుంటున్న కుక్క లోపలికి వెళ్ళిందిట వెళ్ళేని సమయంలో అది మంచి కుక్క రేచి కుక్క ఆ కుక్క లోపలికి వెళ్ళగానే అది చూసింది మొత్తం ఎక్కడ పెడితే అక్కడ అద్దాల్లో ఇన్ని కుక్కలు ఏమిటని బోరు బోరును గట్టిగా అరుచి ప్రతి అద్దాన్ని కొట్టి పగలగొట్టి ఆ కొట్టిన అద్దాలు గుచ్చుకుపోయి అక్కడ పోయింది ఇక్కడ మొదటివాడు అనేకం చూస్తున్న ఏకమని జ్ఞానంతో కూర్చున్న ప్రభు దృష్టి తననే అన్నిట్లో చూస్తున్నా తెలియక అనేక భ్రాంతితోన్న సునక దృష్టి అజ్ఞానిది తెలుసుకో ఇక్కడ అన్నాడు అనేక దృష్టిని వాడు ఇదిగో కుక్కలా అవుతాడు ఏక దృష్టి ఉన్నవాడు ఏకత్వం అని పశ్యతి ఎందుకంటే యస్మిన్ సర్వాన్ని భూత్మాన ఆత్మైవాభూత్ నీవు కానిది ఉంది అని ఎవడైతే చూస్తాడో విజానత తెలిసిన వాడు వాడి కో మోహ కశోక ఏకత్వం అను అని ఈశావాసపురుషత్తు చెప్పిన మంత్రాన్ని చివరి మంత్రంగా చెప్పుకుంటూ బ్రహ్మ నిర్వాణం అనే మాట చెప్పాడు బ్రహ్మ నిర్వాణ మృచ్ఛతి నిర్వాణం అనే మాటకు అర్థం ఏంటంటే నిర్గతం వానం గమనం బంధనం యస్మాత్ తన్నిర్వాణం దేనిని చేరితే మళ్ళీ గమనము కాని బంధనము కానీ ఉండదు వానం అంటే గమనం బంధనం అని రెండు అర్థాలు ఉన్నాయి నిర్గతం వానం అంటే గమనము బంధనము రెండు లేబడికి దేనిని చేరితే మళ్ళీ గమనము లేదు గమనము అంటే లోకాలోక గమనము ఈ లోకంలోకి రావడం మరో లోకంలోకి వెళ్ళడం అంటే గమనం అంటే పుట్టుట చచ్చుట ఇది గమనం కానీ గమనము లేదు అదేవిధంగా బంధనము లేదు దేనిని చేరితే మళ్ళీ గమనము బంధనము ఉండదు దాని పేరు నిర్వాణం ఇది ఎక్కడ చాలామంది నిర్వాణం పొందాడు నిర్వాణం అంటే ఇది అర్థం అంటే బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మమును పొందినవాడై మరి తిరిగి అటూ ఇటూ ఇది దీని యొక్క అర్థం అలాగే నిర్వాణం అంటే మామూలుగా దీపం నిర్వాణం చెందింది అంటే ఆరిపోయిందని అర్థం అంట ఆ అర్థంలో చెప్పచ్చంటే ఆ భాష ఆరిపోయిందని అర్థం చెప్పారు కూడా ఆ అంటే అజ్ఞానం అనేది ఆరిపోయింది ఇది నిర్వాణం అంటారు అజ్ఞానం ముగిసిపోయింది జ్ఞానం మిగిలిపోయింది ఇది తెలుసుకోండి ఇక్కడ ఆ స్థితి పేరు బ్రహ్మ నిర్వాణము అన్నాడు ఇక్కడ అని నస పునరావర్తతే నసపునరావర్తతే వాడు తిరిగి వెనక్కి రాడు తిరిగి వెనక్కి రాడు రెండు మార్లు శాస్త్రం నొక్కి ఇక్కడ న పునరావర్తంతే అటువంటి వారు తిరిగి వెనక్కి రారు తిరిగి వెనక్కి రాని స్థితి బ్రాహ్మీస్థితి తిరిగి వెనక్కి వచ్చాడు మోహం ఉందని అర్థం నా ఏనాం ప్రాప్య విముహ్యతి వాడు తిరిగి మోహం పొందడు సుమా అంటూ మొత్తం రెండవ అధ్యాయం అత్యంత ప్రధానమైన సాంఖ్యయోగం అనేది పూర్తయింది ఏషా బ్రాహ్మీస్థితి పాార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపీ బ్రహ్మ నిర్వాణ మృతి ఇంత చక్కగా పూర్తయింది దివ్యమైనటువంటి సాంఖ్యయోగం ఇప్పుడు మూడవ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం మూడవ అధ్యాయం పేరేంటండి కర్మయోగం మనం ముందే చెప్పుకున్నట్టు అందులో ఉన్న కంటెస్ట్ బట్టి పెద్దలు ఆ తర్వాత పేర్లు పెట్టారు ఇది కర్మయోగం గురించి చెప్తున్నాడు అంటే ఇంతవరకు అధ్యయనంలో కర్మయోగం చెప్పలేదా కాదండి సాంఖ్యయోగం చెప్పాడు ఏం కర్మయోగం చెప్పలే సాంఖ్యం గురించి చెప్పి ముందు చెప్పింది సాంఖ్యమే ఇప్పటివరకు చెప్పింది ఏషా తే బిహిత సాంక్షే బుద్ధి యోగిత్విమాంశృను ఎంతవరకు చెప్పింది సాంక్షే బుద్ధి ఇప్పుడు యోగము గురించి చెప్తున్నాను అని చెప్పి తర్వాత యోగం చెప్పలే కానీ అక్కడ కర్మయోగం చెప్పాడు జ్ఞానము చెప్పాడు రెండు కలిపే అక్కడ చెప్పేశాడు నిజానికి రెండు విడివిడి కావు ఎందుకంటే ఉపాయము కర్మయోగము ఉపేయము జ్ఞానము ఉపేయం అంటే పొందవలసింది పొందవలసినది జ్ఞానము పొందడానికి పనికొచ్చే సాధన కర్మ కనుక సాధన సిద్ధి రెండు చెప్పాడు ఎందుకంటే ఎవడికి నిష్కామ కర్మయోగం లేదో వాడికి సాంఖ్యబుద్ధి లేదు సాం నిష్కామ కర్మయోగం సాంఖ్యబుద్ధిని అపేక్షిస్తోంది అంటే అర్థం నిష్కామ కర్మయోగానికి జ్ఞానం కావాలి దీనివల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది కానీ నిష్కామ కర్మయోగం జ్ఞానాన్ని అపేక్షిస్తుంది కానీ జ్ఞానం దేన్ని అపేక్షించదు జ్ఞానానికి మోక్షమే గతి ఇది తెలుసుకోవాలి ఇక్కడ అదే జ్ఞానం నేరుగా సాక్షాత్ ముక్తినిస్తోంది దేనివల్ల ముక్తి పొందుతామా జ్ఞానం రావడానికి నిష్కామ కర్మయోగం సేకరిస్తుంది ఇది ప్రధాన చెప్పాడు ఇక్కడ ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడికి ప్రశ్న వచ్చింది అర్జునుడికి ప్రశ్న రాకపోతే పదహారు అధ్యాయాలు అయిపోయింది సాంఖ్యయోగం ఏదో మన అదృష్టవశాత్తు అర్జునుడికి ప్రశ్న వచ్చింది అర్జునుడు ప్రశ్న జిజ్ఞాసతో తపనతో తరించడానికి సంసిద్ధుడై తరించాలని అడుగుతున్నాడు ప్రశ్న జాగ్రత్తగా విన్నారా తరించడానికి సంసిద్ధుడై ఎలా తరిస్తామని అడుగుతున్నాడు మనం చాలామందిని గురువులను అడిగేటప్పుడు శాస్త్రాలు వెతుటప్పుడు ఎలా తరిస్తామని అడుగుతాం కానీ ఆ చెప్పింది చేయడానికి సంసిద్ధంగా ఉండము అందుకే శ్రోతలు ఎక్కువ సాధకులు తక్కువ సిద్ధులు ఇంకా తక్కువ ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే అడుగుతాం వింటాం మన లాజికల్ టెంపర్మెంట్కి తృప్తి కలిగితే కన్వీన్స్ అయితే ఓకే అని వెళ్ళిపోతాం అంతేగాని తీసుకోండి జీవితంలోకి ఇది తెలుసుకోండి ఇక్కడ చాలామంది కాలక్షేప దృష్టి కలవాళ్ళందరి పరిస్థితి ఇదే అంటే గురువులు వాళ్ళకి తెలుసు పిన్నవాళ్ళు అందరూ కూడా నువ్వు దాంట్లోకి వెళ్ళరని ఆయన ఎందుకు చెప్తారంటే అందులో ఒక్కడెవడో ఉంటాడు వాడు కోసం ఎంత యాతన పడతాడు వాడి తప్పదు మరి ఆ ఒక్కడి కోసం అంతేకాదు తాను ఇంకా బ్రతుకున్నాడు గనక తాను తెలుసుకున్న జ్ఞానాన్ని నిరంతరం దాన్ని అనుభవించడం కోసం అదే చెప్తాడు అదే వింటాడు అదే అంటాడు ఆ బ్రహ్మానుభవం కోసమే చెప్పుకుంటాడు నిజమైన జ్ఞాని ఇది తెలుసుకోండి ఇక్కడ ఎవరినో తరింపు చేసేస్తామని కాదు వాడి స్థితి అది అదే మాట్లాడతాడు అదే వింటాడు తప్పవాడిగా మరి రుచించదు గనక మరి ఏదో మాట్లాడేలాగా అదే మాట్లాడతాడు అది తప్పవడు రుచించదు కనుక అదే వింటాడు అదే చదువుతాడు అదే అంటాడు అదే అనుకుంటాడు తెలుసుకోండి ఇక్కడ అది గురువుగారి స్థితి అది ఇక్కడ శిష్యులందరూ స్థితికి వెళ్ళాలని కూడా తెలుసు గురువుగారికి అందుకే ఇక్కడ చెప్తున్న జగద్గురువులు కృష్ణ పరమాత్మ ఆ విధంగా పరిపూర్ణం చేసి కూర్చున్నాడు అంతే అయిపోయింది చెప్పడానికి ఏమున్నది ఏషా బ్రాహ్మీస్థితి పార్థ అల్టిమేట్ ఏదో చెప్పేశాడు దీన్ని పొందినవాడు మరి వెనక్కి రాడు వాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అది లక్ష్యం చెప్పేశాడు ఏ లక్షణం ఉన్నవాడు పొందుతాడో చెప్పాడు ఆ లక్షణం పొందడానికి ఏ లక్షణాలు ఉండాలో చెప్పేటి సాడు ఇంకేమున్నది ఇక్కడ కనుక ఆ లక్షణం అంటే ఏది జ్ఞానం లక్ష్యం ఏది మోక్షం ఆ లక్షణమైన జ్ఞానం పొందడానికి ఏ లక్షణం ఉండాలి నిష్కామ కర్మయోగం మరి ప్రశ్నించితే కదా నేను తర్వాత అధ్యయనంలోకి వెళ్ళాలి నిష్కామకర్మయోగం అంటే నిష్కామ కర్మయోగము ద్వారా నిష్కామకర్మయోగం అంటే నిష్కామ అంటే కోరిక లేకుండా పని చేయడం మాత్రమే అనుకోవద్దు ఈశ్వరార్పణ బుద్ధి ఇది చాలా ప్రధానము అది లేనప్పుడు నిష్కామకర్మయోగం నిష్ఫలం అందుకే ఈశ్వరార్పణ బుద్ధి ఈశ్వరార్థం ఈశ్వరార్థం అది ఎప్పుడు మర్చిపోవద్దు భగవత్పాల్ వారు చెప్తున్నారు అక్కడ ఈశ్వరార్థం ఏది చేసినా ఆయన కోసం వచ్చే ఎంత బాగుందండి ఇక్కడ చిత్తస్య శుద్ధయే అది కూడా వదిలే అన్నాడు అవునా లేదా చిత్తశుద్ధి మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటావు ఈశ్వరార్థం అంటే నృతృప్తులే చిత్తస్య శుద్ధియే మళ్ళీ ఆ మాట ఎందుకయ్యా నీకు వద్దు ఈశ్వరార్థం చాలు ఇక్కడ మళ్ళీ చిత్తస్య శుద్ధయ్యే అంటే నేను అహంకారం వచ్చేసింది వద్దు అంటే సిద్ధ్య సిద్ధోత్సమోభూత్వా దగ్గర ఈ చెప్పుకున్నాం మరువరాదు అందుకు వెనక్కి ఎందుకెళ్తున్నావు అంటే ఇప్పుడు ప్రశ్నిస్తే సమాధానం ఎలా వచ్చుందో తెలిసిందిగా అందుకే వెనక్కి వెళుతుంటాం అప్పుడప్పుడు ఇలా పరమాత్మ చెప్పినప్పుడు అర్జునుడు ఒక్కసారి అన్నాడు నువ్వు ఎంత చెప్పినా జ్ఞానపక్షపాతీగానే కనబడుతున్నావు స్వామి జ్ఞానమార్గంలోనే మోక్షం అన్నట్టుగా కనబడుతున్నావు ఒకచేట నువ్వు అన్నావు నాకు మీరు ఆ శ్లోకం జాగ్రత్తగా అంటే అర్జునుడంతటి వాడు శ్రద్ధగా వింటున్నవాడికే ఏమిటిది అనిపించేటట్టు ఒక శ్లోకం వచ్చింది దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధియోగము కంటే కర్మ చాలా దూరమైనది నీచమైనది అనే మాట వచ్చింది విన్నారా ఆ నలభై తొమ్మిదవ శ్లోకంలో శ్రద్ధగా అందు బుద్ధవు శరణమన్విచ్ఛా ఆ బుద్ధినే శరణి బుద్ధి అంటే అర్థం ఏంటండి అప్పుడు నేను తాత్పర్యం చెప్పేటప్పుడు ఏం చెప్పానో ఎవరు చెప్పగలరు బుద్ధవు శరణమన్విచ్ఛ బుద్ధవు అంటే ఎరుక జ్ఞానం కదా జ్ఞానాన్ని శరణివేడు బుద్ధియోగాత్ జ్ఞానయోగం కంటే కర్మ దూరే గవరం చాలా దూరముగా ఉన్నది నీచముగా ఉన్నది ఎప్పుడు గొప్పదేది వినద జ్ఞానం గొప్పది కదా అని నువ్వు నాకు చెప్పేవే జాయసీ చేత్ కర్మణస్తే ఇప్పుడు రెండవ అధ్యాయంలో మొదటి శ్లోకం జాయసీ చేత్ కర్మణస్తే మతాబుద్ధిర్ జనార్దన ఆ శ్లోకం ఎందుకు తీసామంటే ఇక్కడ బుద్ధి అనే మాట వాడాడు అర్జునుడు నాయన బుద్ధి బుద్ధి అనగా జ్ఞానము ఇప్పుడు చెప్పారు కదా ఈ జ్ఞానము కర్మ కంటే గొప్పదే అయితే జ్ఞానము కర్మ కంటే గొప్పదే అయితే తత్క్యం కర్మని ఘోరే మాం నియోజయసి కేసవా ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి ఘోరమైన కర్మయందు నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు జ్ఞానము బుద్ధికంటే జ్ఞానము కర్మ కంటే గొప్పదైతే కర్మ కంటే జ్ఞానము గొప్పదైతే నన్ను కర్మయందు పైగా ఘోరమైన కర్మయందు యుద్ధం అనే కర్మయందు నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అడిగాడు ఇక్కడ అర్థమైంది కదా కర్మ కంటే జ్ఞానం గొప్పదైనట్లయితే నన్ను కర్మయందు అందు ఘోరమైన కర్మయందు ఎందుకు నియోజయసి నన్ను నువ్వు నియోగిస్తున్నావు నియోగించుట అంటే నియమించుట అందు అది నువ్వు చెయ్యాలని నన్ను ఎందుకు శాసిస్తున్నావు నన్ను కర్మ చేయమంటున్నావు ఎవ్వడికైనా సరేనండి లోకంలో మాట ఉంటుంది విన్నారో లేదు అది చాలా గొప్పవాళ్ళకేనండి అది అనగానే అయితే నేను అదే చేస్తానంటాను అది హ్యూమన్ నేచర్ అండి నేను తక్కువ అంటే అవడప్పుకుంటాడండి ఇక్కడ అదే జ్ఞానం ఉత్తమాధికారులకి కర్మ మధ్యమాధిక భక్తి మధ్యమాధికారులకి కర్మ మందాధికారులకి ఈ మూడు శబ్దములు భగవత్పాదులు ఎక్కడ రాయలేదు మీరు గమనించండి ఇక్కడ తర్వాత వాళ్ళు వాళ్ళు ఏదో ఉత్తమాధికారులు అనుకున్నట్టు భక్తి కర్మకు మంద మధ్యమా పెట్టేటప్పటికల్లా మన మందులుమా మన మధ్యములుమా అని వెంటనే మనలో ఉన్న ఒక పౌరుషమునే పనికి ఒక లక్షణం ఉంటుందే అది తోస్తుంది మనకి కనుక మనకి ఉత్తమ ఉత్తము జ్ఞానమే అనగానేమనిపిస్తుందండి అందులోకి వెళ్ళిపోదామనిపిస్తుందా లేదా అందులోకి వెళ్ళిపోదామని అనిపిస్తుంది కానీ దానికి తగ్గ అర్హత నాకు ఉందా అనుకునేవాడు అది పొందడానికి అర్హుడైతేనే అనుకుంటాడు లేకపోతే ఇక్కడ ప్రతివాడు జ్ఞానం గొప్పదే జ్ఞానం గొప్పదే అన్నారని చెప్పి వెంటనే కర్మలు విడిచిపెట్టేసి భగవంతుడిని భక్తిని ఉపాసనలు నిరసించేసి జ్ఞానం గొప్పది కదా జ్ఞానం చాలా గొప్పది ఇవి చాలా అల్పమైనవి అయితే ఇన్ఫీరియారిటీ అనే వచ్చేస్తుంది జ్ఞానం గొప్పది కదా మేము ఉ పరిషత్తుల క్లాసులకు వెళ్ళాం కనుక మేము సుపీరియర్ అని ఫీలింగ్ వస్తుంది తెలుసుకోండి ఇక్కడ ఇంత ప్రమాదం ఉంది ఈ ప్రమాదంలో మనం పడకుండా ఉండడం కోసం అర్జునుడికి ఫస్ట్ పుట్టించాడు అనుకోవాలి ఇక్కడ అంత చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ఇంత అర్జునుడు కన్ఫ్యూజ్ అయ్యాడా అర్జునుడి మామూలు శ్రోత కానీ ఈ వేదాంతానికి ఉన్న లక్షణం అదండి ఇక్కడ అర్థం ఏమట్టే కనబడుతుంది జారిపోతుంటాం అందుకే నిరంతరం నిరంతరం ఎంత అంత అటెంటివ్గా ఉండాలో ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాలి ఇక్కడ అన్నిటికంటే కష్టం ఇదే మనం అనుకుంటాం అన్నిటికంటే సులభం ఇది అని అన్నిటికంటే కష్టం ఇదేనండి ఇక్కడ అందుకే క్షురస్య ధారా అని కఠోపనిషత్తు చెప్తోంది కత్తివాదర మీద నడక లాంటిది వేదాంత మార్గం అంటే దానిలో ప్రవేశించాలంటే గట్స్ ఉండాలండి నేనన్న ఉపనిషత్తు ఉంది ఇక్కడ ద్రఢిష్ట బలిష్ట నాయమాత్మా బలహీనైన లభ్య బలహీనుడు ఆత్మను బుద్ధిని అంత షార్ప్గా పెట్టాలి ఎంత ఏకాగ్రంగా పెట్టాలి అందుకే మహావీరుడు ఎవరయ్యా మహాధీరుడు ఎవరయ్యా అంటే ఆధ్యాత్మిక మార్గంలో అంత నిగ్రహశక్తిని ఉండేవాడు అందుకే అది లేనప్పుడు అంత శ్రద్ధతో వినప్పుడు జారిపోతాం జారిపోవడంతో పాటు హే ఇంకే జన్మలు ఓప్సు లేవు లే తర్వాత చూసుకుందామంట ఇక్కడ మనం అలా ఊరుకుంటామా మనం గొప్ప సాధకులను ఎక్స్పోజ్ అవ్వడానికి ఎంత ప్రయత్నిస్తూ ఉంటామో ఎవడికి వాడికి ఎరుక ఇలాంటి కపటపు శిష్యుడు కాదు అర్జునుడు అది తెలుసుకోవాల్సింది నిష్కపటమైన శిష్యుడు ఆ మాట స్వామి చెప్పినప్పుడు మనం జాగ్రత్తగా పెద్దల సహాయంతో అన్వయం వ్యాఖ్యాని చెప్పుకున్నాం కానీ కనుక అక్కడొక వ్యాఖ్యాని చెప్పుకున్నాం ఏం చెప్పానో తర్వాత చెప్తాను కానీ కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం ఉందా లేదా ఆ శ్లోకంలో నలభై తొమ్మిదిలో దూరేణ క్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధియోగము కంటే కర్మ చాలా దూరమైనది నీచమైనది అందుకే బుద్ధిని శరణువేడు కృపణా పలహేతవహ అనే మాట చెప్పాడు ఫలహేతువులు దీనులు అంటే ఫలమే హేతువుగా కలిగిన వారు దీనులు ఇది అని చెప్పాడు చెప్పిన దానికి నేనేం అర్థం చేసుకున్నానంటే కర్మ కంటే బుద్ధి గొప్పది కనుక జ్ఞానం గొప్పది అయినప్పుడు నన్ను కర్మ చేయమని నువ్వెందుకు అంటున్నావు ఇది అడిగాడు కానీ అక్కడ కృష్ణుడు ఏం చెప్పాడో ఒక్కసారి తెలుసుకుందాం తర్వాత అర్జునుడు ఇప్పుడు ఏం చెప్తాడు తర్వాత తెలుసుకుందాం అప్పుడేం చెప్పాడు దీనికి ఏం అర్థం చెప్పుకున్నా అని చెప్పండి ఎవరైనా దూరే యవరం కర్మ బుద్ధియోగాత్ అనే మాటకి నిష్కామ కర్మయోగ బుద్ధి సమత్వ బుద్ధితో కూడిన కర్మయోగము అని భావంతో అర్ అప్పుడు చెప్పాడు కానీ ముందు వెనక ఈ కలిపి చెప్పేటప్పుడు అటెంటివ్గా వింటున్నటువంటి అర్జునుడికి అటెంటివ్గా ఉన్నాడు లేకపోతే ఆ శ్లోకం చెప్పేమని కూడా ఇప్పుడు విన్నవాళ్ళకి గుర్తులేదు కానీ అటెంటివ్గా విన్నాడు ఆయన విన్నాడు గనక అక్కడ పట్టుకున్నాడు ఆయన పట్టుకొని నువ్వు అన్నక్కడ అలా అన్నావు కదా నాకు కొంచెం సందేహం వస్తుంది పైగా ఎంత చక్కగా అడుగుతున్నాడు అంటే వ్యామిశ్రేణేవ వాఖ్యైన బుద్ధిం మోహయశీవమే వ్యామిశ్రేణేవ వ్యామిశ్రమో అంటే ఒకసారి జ్ఞానం గొప్పదంటావు కర్మ గొప్పదంటావు కర్మ కంటే జ్ఞానం అంటావు ఈ కర్మ లేకపోతే నాకే కొంచెం అయోమయంగా ఉంది అయ్యా ఈ కలగా పులగపు వాక్యముతో బుద్ధి మోహేసి ఇవమే నా బుద్ధి నువ్వు మోహ అనిపిస్తున్నది అంటే భ్రమింపజేస్తున్నట్టు అనిపిస్తున్నది తదేకం వద నిశ్చిత్య సరెండర్ అయిపోయినా కనుక ఏకం వద ఏదో ఒక్కడి చెప్పు నాకు చాలా నిశ్చిత్య నిశ్చయించి నువ్వే చెప్పు రెండు చెప్పే నీ సెలెక్ట్ చేసుకోవద్దు నాకు ఆ సెలక్షన్ పనిపెట్టక స్వామి ఇక్కడ మళ్ళీ పిచ్చోండి నాకేం తెలుస్తుంది నీ ఇలాంటి గురువుని పెట్టుకున్నా నేనెంపుకి చేసుకోవడమా అందుకే తదేకం వద నిశ్చిత్యా అదేదో నువ్వే నిశ్చయించి నాకు చెప్పు అయితే ఏమిటి నిశ్చయిస్తావు ఏ నశ్రేయోహమాప్నుయాం దీని బట్టి అర్జునుడి దృష్టి అంతా శ్రేయస్సు మీదుంది ప్రేయస్సు మీద లేదు దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందో అంతేగాని దేనితో నేను యుద్ధం చేయించగలను అది చెప్పు దేనివల్ల నేను అనుకున్న భీష్ముణ్ణి అర్జునుణ్ణి మన దుర్యోధన కర్ణాదు సంహరించగలను చెప్పు అని అన్నాడండి ఇక్కడ చది జాగ్రత్తగా వింటే ఆయన యుద్ధంలో జయం గురించి అడగట్లే జీవిత పరమార్థం గురించి ప్రశ్నిస్తున్నాడు అందుకే గీత దిగింది గీత దిగింది జీవన పరమార్థం గురించి అడిగాడు గనక ప్రథమంలోనే నాడు హెచ్చ్రేయస్యా నిశ్చితం బ్రూహితన్మే శిష్య స్నేహం సాధి మాం తాం ప్రశ్న శ్రేయస్సు గురించి వేశాడు అందుకు జ్ఞానం గురించి చెప్పాల్సి వచ్చింది శ్రేయస్సు జ్ఞానం వల్లనే వస్తుందయ్యా ముంద చెప్పియాలి చెప్పి దా అది కర్మ లేకపోతే రాదయ్యాట్టి కర్మ వల్ల జ్ఞానం రాదు నిష్కామ కర్మయోగం చేయాలి అది చెప్పాడు కదా ఆయన విధానం నిష్కామ కర్మయోగం వల్ల జ్ఞానం పొందిన స్థితి స్థితపడి స్థితి ఇది ఆయన చెప్పాడు ఇక్కడ కనుక ఆయన సరిగ్గానే చెప్పాడు కృష్ణుడు కృష్ణుడు మాత్రం మోహింపజేయలేదు అని స్పష్టంగా చెప్పాడు కానీ గురువు డౌట్ఫుల్గా చెప్పాడు అనుకోద్దు డౌట్ మనది గురువుది స్పష్టతే ఆయన దగ్గర క్లారిటీ ఉంది అయితే ఇక్కడ కూడా ఈయన నన్ను ఎందుకు మోహింపజేస్తున్నావు అనలేదు మోహయసి ఇవ నన్ను మోహింపజేస్తున్నట్లుగా అన్నాడు ఇక్కడ భ్రమింపజేయున్నట్లుగా ఉంది అన్నాడే తప్ప నన్ను భ్రమింపజేసే మాట్లాడేవనలేదు ఇక్కడ భ్రమింపజేసే అని చెప్పడంలోనే ఆ కనబడుతుంది ఇక్కడ నేను భ్రమకి లోనవుతున్నట్లుగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది కానీ ఏది నాకు శ్రేచ్ఛ అదే చెప్పు అని అడిగాడండి ఇక్కడ అనగానే భగవానుడు ప్రారంభిస్తున్నాడు అంటే మనకక్కడ ఉన్నది మరింత పట్టడమే తర్వాత అధ్యాయాల్లో అన్నిటి జరుగుతున్నది ఇక్కడ నిష్కామ కర్మయోగమునందు నిలుకడ పొందడానికి తర్వాత పదహారు అధ్యాయాలు మనం సహకరిస్తాయి ఆ నిష్కామ కర్మయోగమున నిలుకడ మనం పొందేటప్పుడు లక్ష్యం మీద దృష్టి బాగా ఉండాలి ఇక్కడ అవునా లేదా ఎందుకంటే నువ్వు ఇక్కడ కారు బాగా నడపడం ఎంతవసరమో ఏ ఊరుకు వెళుతున్నావో వెళ్ళి ఏం చేయదరచుకున్నావో ఆ నాలెడ్జు అంత అవసరమే అవునా లేదా ఇక్కడ ఆ నాలెడ్జు ఆ టార్గెట్ ఆ డెస్టినేషన్ దానికి సంబంధించిన నాలెడ్జు అవసరమే అదే సమయంలో అక్కడికి వెళ్ళేటప్పుడు రూటు డ్రైవింగు అది అవసరమే కదా ఇక్కడ డెస్టినేషన్ ఏది జ్ఞానం నిష్కామ కర్మయోగం అనేటటువంటి ట్రావెల్కి డెస్టినేషన్ జ్ఞానం అందుకే తర్వాత అంతా కూడా డెస్టినేషన్కి సంబంధించి చెప్పిందంతా జ్ఞాన విషయం డ్రైవింగ్కి సంబంధించిందంతా కర్మ విషయం రెండు చెప్తున్నాడు ఇక్కడ పేరు కర్మయోగం అన్నాడు కర్మ వేరు కర్మయోగం వేరు జ్ఞానం వేరు జ్ఞాన యోగం వేరు ఈ రెండు తెలుసుకోండి ఇక్కడ కర్మ వేరు కర్మయోగం వేరు జ్ఞానం వేరు జ్ఞానయోగం వేరు ఏ కర్మ జ్ఞానం పొందడానికే చేస్తామో దాని కర్మయోగం అనాలి ఏ జ్ఞానం మోక్షమునకై ఉంటుందో దాని జ్ఞాన యోగం అనాలి జ్ఞానానికి లక్ష్యం మోక్షం కర్మకి లక్ష్యం జ్ఞానం ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సినది అది లక్ష్యశుద్ధి అంటే జ్ఞానం దేనికి మోక్షాన్ని కర్మ దేనికి జ్ఞానానికి అయిపోయింది కదా కానీ జ్ఞానార్థమే చేసేటువంటి కర్మ యోగం అవుతుంది అది కర్మయోగము అదే చెప్తున్నాడు కానీ భగవద్గీత చెప్పేది కర్మయోగం కర్మ సంబంధించిన కబుర్లు కాదు ఆ కర్మకు సంబంధించిన శాస్త్రం పేరు ధర్మశాస్త్రం అధ్యాత్మశాస్త్రం కాదు అది తెలుసుకోండి ఇక్కడ కర్మకి సంబంధించిన శాస్త్రం పేరు కర్మశాస్త్రం అది ధర్మశాస్త్రం దాని పేరు ఏ కర్మ చేయాలి ఏ కర్మ చేయకూడదు ఏది విధి కర్మ ఏది నిషేధకర్మ ఏది ఆపత్కాలంలో చేయవలసిన కర్మ ఏది ఏ వర్ణం వారు ఏ ఆశ్రమం వారు ఏ స్త్రీలు ఏ పురుషులు అంటూ విడివిడిగా చెప్పబడుతున్నటువంటి సాధారణ కర్మ విశిష్ట కర్మ అంటూ ఏవైతే కర్మల విషయాలు చెప్పే శాస్త్రం పేరు ధర్మశాస్త్రం ఆ సబ్జెక్ట్ వేరు అయితే కర్మలు అందులోనే ఉన్నాయి అందులో చెప్పబడ్డవే కర్మలు కానీ అవి ఫలాపేక్షతోనూ అవి అసంగడువే చేస్తున్నంతసేపు కర్మలే కానీ ఆ కర్మల్లో ఏది విహితమో దానిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసినప్పుడు కర్మ యోగం అవుతోంది ఇక్కడ కానీ కర్మాచరణకి కర్మ యోగానికి భేదం తెలిసింది కదా కానీ కర్మని ఆచరిస్తే అనుష్ఠానం కర్మని జ్ఞానానికి వినియోగిస్తే యోగం అనుష్ఠానంలో అహమ్మలు ఉంటాయి అనుష్ఠానం అంటే విడవకుండా ప్రతిరోజు చేసేది అన్నది అర్థం అంటే అనుష్ఠానం ఇది అర్థం అనుష్ఠానంలో తప్పకుండా అహమ్మమా ఉంటాయి యోగంలో అహమ్మల్లో కనుక యోగం అంటే కేవలం ఉప్పు ఉప్పు నూపురి తీయడం తలకిందరు మాత్రమే కాదు ఈశ్వరాత్మణ బుద్ధితో కర్మ చేయడం కూడా యోగమే ఇది తెలుసుకోవాల్సినది కనుక మన వేదము మొదలుకుని వేదాధారమైన గ్రంథములన్నీ కూడా మానవుడికి ఇగపర శ్రేయస్సుకై చెప్పబడ్డ కర్మలన్నీ కూడా మంచివే ఇందులో తప్పులేదు సకామంగా చేసినా మంచిదే ఎందుకంటే వాడు నరకాదులకి వెళ్ళాడు సకామంగా మంచి పనులు చేసిన వాడు నరకాదులకి దాని విరుద్ధంగా ప్రవర్తించిన వాడు లోక అవుతాడు ప్రమాదకారు అవుతాడు అందుకే సకామంగా చేసే కర్మలన్నీ ధర్మములే వాటి ధర్మం అని పేరు పెట్టారు ఇక్కడ ధర్మబద్ధంగా నువ్వు కర్మలు ఆచరించినప్పుడు ఆ కర్మల వల్ల వచ్చే ధర్మబద్ధమైన ఫలములు అనుభవించాలి అంటే సకామ కర్మ చేసేవాడికి ధర్మదృష్టి ఉండాలి ఎప్పుడూ కూడా ధర్మ దృష్టి ఉండాలి ధర్మదృష్టి అంటే శాస్త్రమునికి విరుద్ధముగా ప్రవర్తించరాదు ఇది అదేవిధంగా లోకమునికి విరుద్ధంగా ప్రవర్తించరాదు నీతికి విరుద్ధంగా ప్రవర్తించరాదు అది ఇక్కడ ధర్మంగా ఉండేవాడి కర్మలన్నీ శాస్త్ర సమ్మతంగా ఉంటాయి అవి సకామమైన తప్పు లేదు ఎందుకంటే అవి ఉత్తమ లోకాలకు తీసుకెళ్తే ఈ లోకల్లో కూడా ఫలితమిస్తే మళ్ళీ పుట్టిస్తాయి అంతే అది మోక్షానికి సాక్షాత్ హేతువు కాదు నేను జాగ్రత్తగా పదం చెప్పాను సాక్షాత్ అంటే నేరుగా హేతువు కాదు నేరుగా హేతువు కేవలం జ్ఞానమే కానీ అది మరీ కష్టం కానీ రెండింటికి మధ్యలో మార్గం కర్మయోగం అదే చెప్తున్నారు ఇక్కడ ఈ కర్మయోగం అంటే ఏ కర్మలు సకామంగా చేసావో ఆ కర్మలు నిష్కామంగా చేయి నిష్కామంగా చేయడం మొదలుపెట్టే కర్మల బరువు తగ్గిపోతుందండి అవునా సకామంగా అయితే బౌల్డ్ చేస్తా ఇవాళ ఒకటి రేపొకటి అవునా లేదా ఆ వ్యాపారాభివృద్ధికి లక్ష్మీ యాగం ఆరోగ్యాభివృద్ధికి ధన్వంతరి యాగం పిల్లలకి పెళ్లి కావడం కోసం ఇదే స్వయంవర యాగం ఒకటేమిటి కోరికలు పెరుగుతున్న కొద్దీ కర్మలు పెరుగుతూ ఉంటాయి వాటికి అంతు పంతు లేదు కానీ నిష్కామకర్మ యొక్క స్వయంవర్యాగాలు ఇవేవి అక్కర్లేదు వాడికి వాడుకుండేది నిత్యనైమిత్తికం లేదు తెలుసుకోండి నిచ్చే ఏది చెయ్యాలో తను దాది చేస్తూ ఉంటాడు అవి ఈశ్వర ప్రేమతో చేస్తాడు ఈశ్వరాత్మ గు చేస్తాడు అది వస్తుంది ఇక్కడ అయితే మరి వీడు కూడా ఈశ్వరాత్మ గు చేస్తారు కదండి సకామకర్మలు చేసేవాడు లేకపోతే సకామ కర్మలకు ఆయన కూర్చున్నాడు ఎందుకంటే గ్రహశాంతికి వాడి సంకల్పం చెప్పేటప్పుడు ఏం చెప్తారు విన్నారా వినడు ఎందుకంటే ఇది చేయాలి గ్రహదోషం పోవాలి రావాల్సింది వచ్చి చేయాలి అనే తప్ప కర్మ మీద దృష్టి ఎక్కడ ఉంటుంది అవునా లేదండి చాలామంది అభిషేకాలు చేసుకునే వాళ్ళు యజ్ఞాలు చేయించుకునే వాళ్ళు వీళ్ళందరి దృష్టి మీరు ఎప్పుడు గమనించండి చేస్తున్న క్రతువు మీద ఏమిటనే అసలు ఏమాత్రం ఉండదు వాడుకు ఉండదు కనుక చేయించేవాడికి అంతకంటే ఉండదు ఇది మనం చూస్తుంటాం కానీ వాడు కూడా అందులో చెప్తాడు శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మా ముపార్థ దుర్తక్షయార్థం అనే ఇక్కడ అంటే మన గురువులు ఏం చెప్పారంటే సకామకర్మలు అఘోరించి పర్వాలేదు కానీ అందులో నేనేం చెప్తున్నాను విని పరమేశ్వర ప్రీత్యర్థం ఎప్పటికైనా తెచ్చుకొని పంచాయి పరమేశ్వర ప్రీత్యర్థం కనీసం పరమేశ్వర అర్థం తర్వాత వచ్చి కానీ అది పట్టదు మనకి ఆ తర్వాత చెప్పేది చాలా నచ్చుతాయి ఈతోదికి ఐశ్వర్యాభివృద్ధి మనం చెప్పాం కదా అవి చెవికి అంతింపుగా ఉంటాయో అసలు ఇక్కడ కనుక సకామకర్మలు కర్మయోగము జ్ఞానయోగం భగవద్గీత దేని చెప్తుంది కర్మయోగం జ్ఞానయోగం గురించి చెప్తోంది ఆ రెండింటికుండి రిలేషన్ చెప్తోంది కర్మయోగం ఎలా చేయాలో చెప్తుంది ఈ కర్మయోగం కావడానికి సహకరించడానికి నీలో ఏ గుణాలు డెవలప్ చేసుకోవాలో చెప్తుంది ఏ గుణాలు వదిలియాలో చెప్తుంది చూసారా నిష్కామంగా కర్మ చేసే ఒక మాటతో వదిలిపోదు ఏ సద్గుణాలు నీలో డెవలప్ చేసుకోవాలి ఏ దుర్గుణాలు వదులుకోవాలి ఇవన్నీ చెప్తుంది ఇవంత కలిపితేనే కర్మయోగం అండి ఏదో సింపుల్గా కృష్ణుడికి చెప్పేసి అంటే సింపుల్గా చెప్పలేదు ఇప్పుడు నేర్చుకోవాల్సిన చాలా ఉంది నిష్కామ కర్మయోగం పండాలి అంటే మనలో ఎన్ని సద్గుణాలు డెవలప్ చేసుకోవాలో ఎన్ని దుర్గుణాలు వదిలించుకోవాలో ఎందుకంటే డెవలప్ చేసుకోవాల్సిన వాటి పక్కన ఉంచుదాం వదిలించుకోవాల్సిన కుప్పల కుప్పలు ఉన్నాయి అవి వదిలించుకునే ప్రయత్నం పెంచుకునే ప్రయత్నం ఇవన్నీ కర్మయోగానికి సంబంధించినవి ఆ తర్వాత జ్ఞానం జ్ఞానంలో ఎప్పుడో ఒకటే ఉంటుంది ఇన్ని చెప్పాల్సినది సాధన దశలోనే సిద్ధదశలో ఒకటే జ్ఞానానికి ఏముందండి ఆత్మవస్తువు ఒక్కటే దాని ఎందు నిరంతర విచారణ చేయాలి ఆత్మహితరులన్నీ నేతి నేతిని తొలగించుకోవాలి జ్ఞానయోగి సాధన అది విచారణ జ్ఞానయోగి సాధన ఆ విధంగా ఉంటుంది మిగిలినవన్నీ నా ఈతి అని వదిలేస్తాడు ఏది అహమ్మనుంటుందో దాని ఎందు నిలబడి ఉంటాడు అంతే ఇక్కడ అది జ్ఞానయోగంలో ఆ విచారణ రూపమైన సాధన మాత్రమే ఉంటుంది ఏవి అనాత్మ విషయాలు వచ్చినా వెంటనే అనాత్మని తోసుకుని దొంగను పోల్చుకునే బడివాడు అంటే దొంగనగారు పక్క దోషిస్తాడు ఇక్కడ పాపం నిష్కామకర్మయోగి ఆ స్థితి ఇంకా రాలేదు గనక చాలా జాగ్రత్తగా వెళుతుంటాడు ఆ జాగ్రత్తగా వెళ్లేటప్పుడు కేవలం ఈశ్వరాత్మ బుద్ధిని మాటతో అంటే అయిపోయిందా ఎంత సంస్కారం మనసుకు తెచ్చుకోవాలి ఎన్ని దుష్ట సంస్కారాలు వదులుచుకోవాలి అందుకే తర్వాత దేవాసుర సంపత్ విభాగ యోగాలు ఇవన్నీ చెప్పడానికి కారణం అది ఆత్మ సంయమోగం ఇవన్నీ కూడా నిష్కామకర్మయోగ పద్ధతికి క్రమంగా అలాగే పరమ వైరాగ్యం కలిగి కర్మల్ని పద్ధతులు సన్యసించి కేవలం ఆత్మయే ప్రధానమని విచారణ యోగంలోకి జ్ఞానయోగంలో విచారణ సాధన దశ ఉంటుంది దానిలో సిద్ధ దశ ఉంటుంది జ్ఞానయోగంలో అక్కడికి వెళ్ళిన వాడు కూడాను డెవలప్ చేసుకోవాల్సిన గుణాలు ఉన్నాయి వదిలించుకోవాల్సిన దుర్గుణాలు ఉన్నాయి అవి వాడికి సహకరిస్తాయి ఇక్కడ కనుక జ్ఞానయోగం ఎంచుకున్న వాడికి కర్మయోగం ఎంచుకున్న వాడికి కూడా పనికొచ్చే విషయాలే పదహారు అధ్యాయాలు ఇక్కడ చెప్పబోతున్నాడు ఇది చెప్పడానికి మా వాడి ప్రశ్న చాలా పనికొచ్చింది పార్థుడి ప్రశ్న పనికొచ్చింది అయితే ఆయన ఎంత చక్కగా అడిగాడంటే ఆ మొత్తం భగవద్గీతలో సంబోధనలను వెతికితే ఎంత మధురంగా ఉంటాయండి కృష్ణనామాలన్నీ రాసుకొని చక్కగా స్తోత్రం చేసుకోవచ్చు జాయసీ చేత్ కర్మణస్తే మత బుద్ధి జనార్దనా తత్కెం కర్మని ఘోరే మాం నియోజేసి కేశవ రెండు మాటలు చక్కగా ఉంటాయండి ఎందుకు పరమాత్మను ఎలా సంబోధిస్తున్నాడు అంటే స్థితప్రజ్ఞ కా భాష దగ్గర ఇదే ప్రశ్న వేశాడు గుర్తుందా స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అన్నప్పుడు స్థితప్రజ్ఞ కా భాష సమాధిస్త కేశవ ఇక్కడ కూడా జనార్దన కేశవ రెండో ఒకే శ్లోకంలో మొదటి పాదంలో జనార్దన రెండవ పాదంలో కేశవ అన్నాడు ఎందుకు అలా అడిగాడు అంటే ప్రశ్నకు కూడా సంబోధనకు కూడా సార్థకత ఉంటుంది భగవద్గీతలో నువ్వు జనార్దనుడివి అంటే జనార్దన కేశవాది నామములు ఏ నారాయణుడికి ఆ నారాయణుడే కృష్ణుడు నేను మనం అనుకున్నాం జితేంద్రియుడై భగవంతుడు పట్టుకోవాలి అప్పుడు మనం తరించిపోతాం లక్ష్మణుడు జితేంద్రియుడై భగవంతుని పట్టుకున్నాడు కాదు భగవంతుడు పట్టుకుని జితేంద్రియుడు అయ్యాడు చాలా చిత్రమైన విషయం జితేంద్రుడై భగవంతుడు పట్టుకుంటామంటే ఆయు అయిపోతుంది భగవంతుని పట్టుకుని జి ఇంద్రియాలు జయించే ప్రయత్నం చేసేవంటే తొందరగా జరిగిపోతుంది అందుకే పరం నివర్తతే నేను మాట చెప్పుకున్న మత్పరహ అందుకే యతత విపశ్చిత మత్పరహ మూడు మాట్లాడినాడు కదా మత్పరుడు కావాలి అందుకే లక్ష్మణుడు జితేంద్రియుడు మరి రాముడు అతీంద్రియుడు అది తెలుసుకోవాలి అని జితేంద్రియుడు అనకూడదు అతీంద్రియుడు అలాగే కృష్ణుడు ఇక్కడ అతీంద్రియుడు అంతేగాని నేను ఇంద్రియాలు జయించడంలో చాలా ప్రాక్టీస్ చేశాను కనుక ఆ అనుభవం నుంచి నీకు చెప్తున్నాను అంటాడండి అయినా అలాంటి గురువులు మంచివాళ్ళే వాళ్ళు ప్రాక్టీస్ చేసి గొప్పవాళ్ళై గురువు లభించడం సాధకుడై సిద్ధుడైన గురువు ఒక గురువు ఉంటాడు మనలాగే సాధకుడైన వాడు కొంచెం సీనియర్ సాధకుడు వాడు గురువే సీనియర్ సాధకుడు తాను తిన్న ఢక్కా ముఖ్యలని చెప్తూ ఉంటాడు ఇక్కడ వీడు అలాంటి వాడంటే మనం ఒక ఊరికి బయలుదేరాం నాకు తెలియదు మనం ఇద్దరం కలిసి వెతుక్కుంటే వెళదామని ఇప్పుడు పక్కన తెలిసాడు వీడు గురువు వీడు సహకరిస్తున్నాడు కనుక వీడిది కొంచెం మేపులు నాలెడ్జి తను విన్నది అంతా వీడు చెప్తుంటే ఇద్దరు కలిసి సాయిగా ప్రయాణం చేయొచ్చు ఇంకోటి ఇదివరకు ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు గురించి తెలుసుకున్నవాడు బాగా ఉన్నవాడు అంటాడు వాడు కూడా ఉండొచ్చు వీళ్ళిద్దరూ కూడా ఒక సాధకుడైన గురువు మీరు శుద్ధుడైన పరమాత్మ అలాంటి గురువా ఆయన అతీంద్రియుడు ఆయన అలాంటి గురువు దొరకడం అర్జునుడు చేసుకున్న పుణ్యం అలాంటి గురువు చెప్పే మాటలు దొరకడం భారతీయులు చేసుకున్న పుణ్యం భగవద్గీత అలాంటిది దొరికింది సాక్షాత్ ఆయన సిద్ధ పురుషుడు అంటావా ఆయన చిత్తప్రజ్ఞులకే స్థితప్రజ్ఞుడు సిద్ధులకే సిద్ధుడు యోగీశ్వరేశ్వరుడు ఆయన వాహమూలుగా ఇక్కడ యోగేశ్వరుడా ఎత్త యోగేశ్వర అని అన్నాడే కానీ యోగేశ్వరేశ్వర అని ఆయన గురించి భాగవత అంది భారతవంతి ఇక్కడ అవునా ఆ యోగేశ్వరేశ్వరుడు ఆత్మారాముడు ఆత్మయే తానేవాడు ఏ ఆత్మను తెలుసుకోవాలని బోధిస్తున్నాడో ఆత్మేతానైన వాడండి ఆ మాట మీరంటున్నారు కానీ ఆయన అన్నాడంటే అన్నాడు తర్వాత అహమాత్మ కూడా కేశ సర్వభూతాశయ స్థిత అక్కడ దాకా ఎందుకో మత్పరహ అని మొదట అధ్యయంలోనే ఇక్కడ ఆ మత్పరహ అర్థం కావడానికి తర్వాత శ్లోకాలన్నీ సూత్రప్రాయంగా ఉంటుంది జ్ఞానయోగం అలాంటి ఆయన ఎదురుగా నిలబడ్డాడు అందుకని జనార్దనుడి తెలుసు జనార్దన అంటే సర్వజనులచే అర్ధ్యతే అర్థింపబడువాడు చెప్పారు జనులు అంటే జీవులందరూ ఏది కావాలన్నా ఆయనే అడుగుతట జీవులందరి చేత కోరబడువాడు అంటే సృష్టిలో ఎవడైనా ఏది కావాలన్నా ఆయనే అడుగుతారండి అన్నాడు బాగుంది అప్పుడు ఆయనన్న నేనే అడగనండి నువ్వు అడగకపోయినా ఇచ్చేది ఆయనే అది తెలుసుకో ఇక్కడ అవునా లేదా నేను సూర్యుడిని వెలుగడిగానా అడగకపోయినా ఇస్తున్నాడే లేదా అలాగే పరమాత్మ ఈ ప్రపంచం నీకు ఇచ్చాడు ప్రపంచం అనుభవించిన ఇంద్రియాల శక్తులు ఇచ్చాడు నువ్వు ఇది ఇమ్మని ఎదుగు చేసుకుని పుణ్యాలతో ఘోరించోగలికి ఇచ్చాడు తెలుసు ఇక్కడ కనుక సర్వజనుల చేత అర్థింపబడివాడు కదా కనుక సర్వజనులైతే అర్థింపబడేవాడు ఎవడు పరమేశ్వరుడు ఇంకొక అర్థం ఉంది సర్వజనులు కోరుకునేది ఇది జ్ఞానం ఎవడు కోరుకోడండి జ్ఞానం వల్ల ఆనందం వస్తుందని కోరుకుంటారు కనుక ఆనందమే కోరుకుంటారు ఆనందమే తానేని వాడు ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ కనుక సర్వజనుల చేత అర్థింపబడివాడు ఇది జనార్దనర్థంట కనుక నేను నిన్నెందుకు అడిగానంటే ఎవడైనా నిన్నే అడగాల్సిందే ఇక్కడ నిన్నే అంటే జ్ఞానాన్ని ఆనందాన్ని అడగాలి తెలివైన వాడు కనుక జ్ఞానాన్ని ఆనందాన్ని అన్నాను ఆ జ్ఞానము ఆనందము నీ రూపం జ్ఞానానందమయం దేవం కనుక జనార్దన అనే వాటికి రెండు అర్ధాలు అయ్యాయి మూడవ అర్థం చూడండి ఇక్కడ జనం జననం తత్కారణం అజ్ఞానంచసాక్షాత్కారేణ అర్ధయ్యతి హీనస్తి జనార్దన అర్ధయతి అంటే తొలగించువాడు నశింపజేయవాడు అంటే జనం అంటే జననము తత్కారణమైన అజ్ఞానాన్ని ఎవరి సాక్షాత్కారం వల్ల నశింపజేసుకుంటావో వాడు జనార్దనుడు అన్నాడు ఇక్కడ అంటే పుట్టుకలు పుట్టి కారణమైనటువంటి అవిద్యారూపమైన అజ్ఞానం ఎవడు సాక్షాత్కరించడం వల్ల ఎవడనుగ్రహం వల్ల కాదు ఎవడు సాక్షాత్కరించడం వల్ల చీకటి ఏది కనబడ్డం వల్ల తొలగిపోతుందో దాని పేరు వెలుగంటారు అవునా లేదా కానీ వెలుగు అనుగ్రహించాలా వెలుగు సాక్షాత్కరించాలి అలాంటి వెలుగు ఎవడి సాక్షాత్కారం వల్ల అంటే ఏ ఆత్మానుభవం వల్ల ఈ జనన కారణమైనటువంటి అవిద్య తొలగిపోతుందో అతడు జనార్దనుడు అంటే ఆత్మరూపుడైన వాడు చూసారా ఇన్ని అర్థములు ఉన్నాయి ఇక్కడ అందుకని జనానర్థం అంటే సర్వజనులను ప్రళయకాలంలో నశింపజేయవాడన అర్థం కూడా చెప్పారు ఒక్క జనార్దన్ నామానికి ఎన్ని అర్థాలు చెప్పుకున్నావు ఇప్పుడు అర్జునుడు ఏ అర్థంతో అడుగుంటాడు అంటే ఎవరైనా నిన్నే అడుగుతారు కనుక నేను నిన్నే అడుగుతున్నాను అదేవిధంగా అందరూ అడిగే జ్ఞానానందం నువ్వే గనుక నిన్ను అడుగుతున్నాను మూడవది జన్మకి కారణమైన ఆ జ్ఞానం నువ్వు సాక్షాత్కరిస్తే పోతుంది గనక అటువంటి నిన్ను అడుగుతున్నాను అన్నాడు ఇది జనార్దన ఇక తర్వాత కేశవ అన్నాడు కేశవ అంటే అందమైన కిరణములు కలవాడు అంటే జ్ఞానరూప కిరణాలతో ప్రకాశించే సూర్యుడు నువ్వయ్యా అని అర్థం చెప్పుకోవచ్చు కేశవ రశ్మయ అనర్థంలో అందమైన కేశములు అంటే విష్ణువు మంచి జుట్టండి కర్లింగు అందుకోసం అంతమైన జుట్టుంటుంది కనుక ఆయన కేశవుడు అన్నారండి అన్నారు ఇక్కడ మంచిదే అందంగా ఉంటాడు ఆయన రూపం ధరిస్తే అర్థం రూపం లేకపోయినా అర్థం చెప్పాలి కదా అటువంటిప్పుడు సర్వ జగత్తిని ఆనందింపజేసే రశ్మి రూప కిరణములు ఎవరి నుంచి ప్రసరిస్తున్నాయో అతని కేశవుడు ఇది అర్థం ఇక్కడ అంటే సూర్యుడి కిరణాలు చంద్రకిరణాలు అగ్ని కిరణాలు ఇవేగా ప్రపంచాన్ని ఎంతటి నడిపిస్తున్న సూర్య చంద్ర అగ్ని కళలు ఆ మూడు రూపమైనటువంటి కిరణములతో జగత్తిని అవ నడుపుతున్నాడు కేశవుడు రేపటి నుంచి కేశవ అర్థంతో ఆనందంగా చూడండి లేక కేస అనే అసరుని సంహరించి ఉన్నాడు ఇక్కడ ఈ రూపంతో ఈ లీలతో అలా అనుకోండి అసలు కేశవ అనే మాట ఇక్కడెందుకు వాడాడు అంటే గురువుకి మూడు లక్షణాలు ఉండాలి అన్నప్పుడు నేను విన్నారా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహు గురుర్ దేవోమహేశ్వర మూడు కలిపి గురు సాక్షాత్ వరం బ్రహ్మ అంతే కదా కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మూడు కలిస్తేనే గురువుట బ్రహ్మను ఎందుకన్నారంటే బ్రహ్మ పుట్టిస్తాడు అంటే ఇంతవరకు నీకు లేని జ్ఞానం పుట్టించాడు పుట్టించిన జ్ఞానం సాధన ద్వారా స్థితి కలిగించి రక్షించి పెంచుతాడు అప్పుడు విష్ణువు ఆ పెంచిన జ్ఞానంతో నేను పరమాత్మను లయం చేస్తాడు గనక ఆయన రుద్రుడు ఈ మూడు గురువు చేస్తాడు గనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనదే నారాయణ బ్రహ్మము అంతే కదా నారాయణ బ్రహ్మో జాయతే నారాయణ రుద్రో జాయతే కనుక బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన వాడే నారాయణుడు అంటే కశ్చ అశ్చ ఈశా కా అంటే బ్రహ్మ ఆ అంటే విష్ణువు ఈశా అంటే రుద్రుడు ఈ ముగ్గురు ఎవరి స్వరూపమో అతడు కేశవుడు అంటే బ్రహ్మవిష్ణు శివాత్మకుడు అయిన గురుస్వరూపుడు అయిన ఓ కేశవా ఓ జనార్దనా నాకు ఏది సత్యమో నువ్వే తెలియజేసి నిశ్చయించి చెప్పు అని శరణి పెడితే అలా శరణివేడిన వాడిని విడిచిపెడతాడండి మరి కన్ఫ్యూజన్ చేస్తూ అసలు లోకంలో వాళ్ళు పీడిస్తారు ఒకంతటా ఏది తేల్చరు కానీ భగవంతుడు అలా కాదని సూటిగానే చెప్పేశాడు అసలు మళ్ళీ ప్రశ్న వేయడానికి వీలుకుండా అని చెప్పేశాడు పాప ఆయన ఆయన్ని కురిపిస్తున్న కారుణ్యమే ఆయన గ్రహించినప్పుడు కొంచెం మూత మూసినది కదా చేస్తాం అందుకు మళ్ళీ అడిగాడు అడిగితే ఇప్పుడు అద్భుతమైన సమాధానాన్ని చెప్తున్నాడు శ్రీ భగవాను వాచ లోకేస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్తమయానఘ జ్ఞానయోగేన సంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇక్కడ కర్మణ అనలేదు కర్మయోగేనా ఆ పదం కర్మయోగంతో యోగులు జ్ఞానయోగంతో సాంఖ్యులు ఈ ద్విధానిష్ట రెండు విధములైన నిష్టను చూడండి నిష్ఠ శబ్దం ఏకవచనం ద్విధ రెండు విధములు నిష్ఠ ఒకటే విధాలు రెండు ఆ చెప్పడంలో కర్మజ్ఞానాలకున్నటువంటి అనుబంధాన్ని చెప్తున్నాడు ఇక్కడ జ్ఞానానికి ఉపాయం అది లేకుండా ఉపేయం ఉంటుందని అందుకే ఇది రెండు తెంపులు కాదు రెండిటికి రెండింటికి స్పష్టమైన విభాగం మాత్రం ఉంది ఇక్కడ ఈ కర్మయోగం వల్ల పండిపోయిన వాడు ఇంకా పూర్ణంగా ఆత్మవిచారంలో ఉండేవాడు వాడు జ్ఞానయోగంలో ఉంటాడు వాడికి అది మార్గంగా నిష్కామ కర్మయోగం కర్మయోగం అనగానే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ నిష్కామ చెప్పకపై కర్మయోగం అన మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే నిష్కామ నిశ్చంగ నిర్ద్వంద్వ ఈశ్వరార్థం కృతం కర్మ ఇది ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి కర్మ యోగం అంటే ఇదే అర్థం లోకేస్మిన్ అంటే ఈ లోకమునందు ద్విధానిష్ట రెండు విధమైన నిష్టను పురా మొదట్లోనే చెప్పాను నేను అని అడిగిక్కడా నా చేత చెప్పబడినది నా చేత చెప్పబడింది మొట్టమొదటే నా చేత చెప్పబడింది మొట్టమొదటే అంటే అర్థం సృష్టి సృష్టిని చేస్తూనే సృష్టిలో వాళ్ళు బాగుపడ్డానికి ఇచ్చేసేరండి మార్గం భగవంతుడు అదే కూడా దాచలేదు అదే కర్మకు నువ్వు పో అనలేదు ఇక్కడ సృష్టి చేస్తూనే ఇలా ఉంటే మీరు తరించిపోతారు ఇదిగో మీ యొక్క సంస్కారం బట్టి జ్ఞానం మీద కొందరికి అభిరుచి ప్రవృత్తి మీద కొందరికి అభిరుచి ఇదిగో మీరు ప్రవృత్తిలో ఉన్నారు కనుక ఇంకా ప్రవృత్తిలో మునిగిపోతూ జన మరణాల్లోకి వెళ్లకుండా నన్ను పొందాలి అంటే ఈ ప్రవృత్తిలో ఉంటూ కర్మయోగాన్ని అవలంబించండి మీరు నివృత్తిలోకి వెళ్ళారు అసలు కర్మ అవన్నీ కూడా వ్యర్థములను తెలుసుకునే స్థితికి వెళ్ళిపోయారు అంటే త్రిగుణాలకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కనుక మీరు విచారణతో ముక్తి పొందిపోండి అక్కడికి రండి అంటూ నివృత్తికి ప్రవృత్తికి రెండు మార్గములు ఏర్పరిచాడు ఇక్కడ ఇది స్పష్టంగా అర్థం కావడం కోసమే మనం మొదటి రోజు భగవత్పాదులు వారు భాష్యం ఆధారం తీసుకున్నాం ఉపోద్ఘాతంలో దీన్నే చెప్పారు భగవత్పాదు వారు అక్కడ ఇక్కడ తాను కర్మయోగానికి ఉపోద్ఘాతం అదే చెప్తున్నాడు ఇక్కడ నిజానికి తాను చెప్పదలుచుకొని చెప్పేశాడు మళ్ళీ అడిగేడు గను వివరించి చెప్తున్నాడు ఇక్కడ లోకంలో రెండు విధములైన నిష్టనిచ్చాను అంటే రెండు నిష్టలే ఆ మాట అందమైనటువంటి మాట నిష్ఠగా ఉండాలి అంటారు నిష్ఠగా ఉండాలి అంటే సాధనలో ఉండాలని అర్థం రెండు విధమైన సాధనలు అంటే దాని ఎందుకు కుదురుగా చేసే సాధనే నిష్ఠ నిలుకడ కలిగి చేసే సాధనే నిష్ఠ నిలుకడగలిగే సాధన రెండు రూపాలు జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అన్నాడు ఇక్కడ ఈ మాటలో యోగం అంటే ఉపాయం అనర్థం కనుక యోగినాం అంటే జ్ఞానమునకు ఉపాయమైనటువంటి మార్గము అని అర్థం అక్కడ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ సాంఖ్యానం అన్నాడు అక్కడ యోగినాం ఎందుకన్నాడు అంటే జ్ఞానానికి ఉపాయమైన యోగము కర్మయోగం కనుక అది అవలంబించుతున్నారు గాను యోగినాం అన్నారు అక్కడ సాంక్షులు ఎందుకన్నారంటే వాళ్ళు స్పష్టముగా పరమార్థతత్వ విషయంపై స్పష్టమైన వివేక జ్ఞానం ఉన్నది వాళ్ళకి సాంక్ష అర్థం గుర్తుందా పరమార్థ విషయే వివేక పరమార్థతత్వముపై సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు గనక సాంక్షులు వారికి ఇంకా ఇటు అటు చెరిగిపోవడం చెదరిపోవడం లేదండి కేవలం బుకిష్ నాలెడ్జు లేకపోతే ఇంటలెక్ట్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే కాకుండా వాళ్ళ బుద్ధికి స్పష్టంగా తెలుస్తుంది ఆత్మేదో అనాత్మేదో తెలుస్తుంది అనాత్మని పరిహరించి ఆత్మ ఏదో నిలబడ్డం తెలుసు అటువంటి లక్షణం కలిగిన వారికి జ్ఞానయోగం యోగులకు అంటే దాని ప్రాప్త్యుపాయముగా కర్మను ఆశ్రయించిన వారికి కర్మయోగము ఇది నేను చెప్పాను అంటే ఇక్కడ సాంఖ్యులు అన్నప్పుడు నిర్వచనం ఏంటంటే వాడికి శరీరం ఉంది కదా అంటే ప్రతివాడికి సత్వరజస్తమో గుణాలతో పంచభూత లక్షణములు కలిగిన ఇంద్రియాలు ఉంటాయి ఇవి ఇంద్రియాలవి పంచభూత వికార లక్షణములు మనస్సువి సత్వరజస్తమో గుణాలు ఇవి చూసి ఆ మూడు గుణాలు మనస్సువి ఈ పంచభూ భూతములు శబ్దస్పర్శ రూప రసాదులు పంచభూతాలు ఇవి తెలుసుకుని వాటిని సాక్షిగా చూస్తుంటాడు ఇవి నావి కావని అటువంటి అన్నాడు ఇక్కడ వాటితో తాదాప్త్యం చెందిపోతే సంసారివాడు వాటి వాటిలో ఉంటున్నప్పటికీ కర్తృత్వాభిమానం లేనటువంటి వాడై సర్వవ్యాపి సచ్చిదానంద పరమాత్మయందు ఏకీభావంతో స్థితుడైన వాడు జ్ఞానము సాంఖ్యమంటే ఇది అర్థం ఇక్కడ అటువంటి వాడికి జ్ఞానయోగము అది సాంఖ్యయోగము జ్ఞానయోగము పర్యాయ ఫలాశక్తి వీడి భగవదాజ్ఞగా శాస్త్ర కర్మని భావించి ఈశ్వరార్థం సమత్వ బుద్ధితో నిస్సంగముగా కర్మ అది కర్మయోగము ఇప్పుడు రెండు స్పష్టమైపోయింది కదా కానీ దేనికి ఏది అర్హులు ఎవరు అంటే ఆ సాంఖ్యస్థితి లేని వారికి ఇదే ఈ కర్మయోగమే మార్గము ఈ కర్మయోగానికి ఎన్ని పేర్లు ఉంటాయంటే సమత్వయోగమని బుద్ధియోగమని కర్మయోగమని తదర్థకర్మ అని మదర్థకర్మ అని మత్కర్మ అని ఇన్ని అర్థాలు కర్మయోగానికి లేదా ఇన్ని పదాలు కర్మయోగానికి చెప్పబడుతున్నాయి స్పష్టత ఎంత చక్కగా చూపిస్తున్నాడు విభాగాన్ని ఇక్కడ ఒక మాట చెప్తూ కర్మనిష్టాయా జ్ఞాననిష్టాప్రాప్తి హేతుత్వేన పురుషార్థ హేతుత్వం నా స్వాతంత్ర్యేనా అన్నాడు ఇక్కడ కర్మనిష్ట అంటే కర్మయోగము ఎందుకంటే ద్విధానిష్ట అన్నాడు కదా కానీ జ్ఞానయోగము నిష్టే కానీ కర్మనిష్ట జ్ఞాననిష్ట పొందడానికి హేతు అవుతుంది తద్వారా పురుషార్థం పొందడానికి హేవు హేతు అవుతుంది పురుషార్థం అంటే అది ధర్మార్థ కామ ఇక్కడ చతుర్విధ పురుషార్థాలు కాదు ఇక్కడ పురుషార్థం అంటే మోక్షమే ఇక్కడ చెప్తున్నది ఇక్కడ అందుకే పురుషార్థ అనేది ఏకవచనమే అది మోక్ష పురుషార్థం పురుషార్థ హేతుత్వం నతంత్ర్యేణ కర్మనిష్ఠులకు జ్ఞాననిష్ట కలిగించడమే కర్మనిష్ట ప్రయోజనం అందుకని స్వతంత్రంగా కర్మనిష్ట పురుషార్థాన్ని పొందలేదు అంటే కేవల కర్మయోగముతో ముక్తి లేదు కర్మయోగము నిన్ను జ్ఞానిని చేస్తుంది జ్ఞానముతో ముక్తిని పొందుతావు జ్ఞాననిష్టాతో మరి జ్ఞాననిష్ట లాంటిది దీన్ని కర్మనిష్టకి జ్ఞాననిష్ట కావాలి స్వతంత్రంగా కర్మనిష్ట ముక్తిని కలిగించదు జ్ఞాననిష్టాతు కర్మనిష్టోపాయలబ్ధాత్మిక సతి స్వాతంత్రేణ పురుషార్థ హేతు అన్యాన్ జ్ఞాననిష్ట స్వతంత్రముగా పురుషార్థాన్ని ఇవ్వగలదు అది పరతంత్రం కాదు అన్యాన్ అన్యానపేక్ష అన్య అనపేక్ష అన్యమును అది ఆశించదు అంటే ఇతర ఆధారములు ఇది అక్కర్లేదు ఇది కేవలం భగవద్గీత కాదు భారతీయ సర్వశాస్త్రముల సారం ఇది తెలుసుకోండి ఇక్కడ అది జ్ఞానయోగం కర్మయోగం చెప్పింది అనుకోవద్దు మొత్తం సనాతన ధర్మము యొక్క స్వరూపమే భగవద్గీత భగవద్గీతలో ఒకటి భారతంలో ఒకటి పురాణాల్లో ఒకటి చెప్పలేదు వ్యాసుడు అంతా కలిపి అదే కృష్ణుని పలుకు తెలుసుకోండి అందుకే ఇది సర్వశాస్త్ర సారమండానికి కారణం ఇది అని మహాభారతంలో శాంతి పర్వంలో భీష్ముడు చెప్తూ ఉంటాడు జ్ఞానముత్పద్యతే పుంసాం క్షయత్ పాపస్య కర్మణ యథాదర్శతల ప్రక్షే పశ్చాత్మానమాత్మని స్పష్టమైన అర్థంలో ఏ విధంగా ముఖం చూసుకుంటావో అదేవిధంగా అంతఃకరణము సత్కర్మల వల్ల శుద్ధమైతే అందులో ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ఎందుకంటే పరమాత్మ ఎక్కడ వాడో కదా కదా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అన్నాడు ఇక్కడ అది కలగాలి అంటే క్షయత్పాపస్య కర్మణ అది జరగాలి కదా అందుకే చిత్తస్య శుద్ధయే కనుక కర్మయోగం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది అది సకామకర్మలు చేసేవనుకో చిత్తశుద్ధి కలగదు ఎందుకంటే చిత్తశుద్ధి కలగాలని కదా చేయలేదు నువ్వు చంద్రుడు కలగాలను చేసేవా లేదు కోరికల కోసం చేసాం అయితే ఏదైనా సత్కర్మ చేసేవో గనక బహునాం జన్మనాం బోల్డ్ జన్మలు పడుతుందంటే ఇక్కడ అందుకే ఇంత స్పష్టంగా శాంతి పర్వంలో చెప్పిన శ్లోకాన్ని శంకరులు ఇక్కడ ఉట్టుంకిస్తారు అంటే ఇది వ్యాసహృదయం కృష్ణ హృదయం వ్యాసుని హృదయం వ్యాసుని హృదయం అంటే వేదహృదయం వేదాంత హృదయం అందుకే సర్వ సత్వశుద్ధి కారణానా తత్కారణత్వైన జ్ఞానోత్పత్తి ద్వారైనా జ్ఞాననిష్టాహేతు కర్మలనగా సత్వశుద్ధిని కలిగించినవి తద్వారా జ్ఞానోత్పత్తిని కలిగించినవి జ్ఞానోత్పత్తి ద్వారా ముక్తిని కలిగించినవి అని చెప్తూ ఇప్పుడు స్వామివారు రెండు చెప్పేశారు కదా జ్ఞానయోగేన సంఖ్యానం కర్మయోగేన యోగినాం ఇది ఎక్కువ తక్కువలు చూడకు నీకు ఏది మార్గమో అదే ఎక్కువ ఇది బాగా తెలుసుకోండి ప్రతివాడు కూడా ఎక్కువ తక్కువల్లో శాస్త్రము చెప్పిన మార్గము నీకేది తగినదో అదే ఎక్కువ నీకు మరొకటి కాదు ఇక్కడ దానిలో నువ్వు ఏకాగ్రంగా పెట్టి సాధన చేస్తే చాలా తొందరగా వెళ్ళిపోతావు కానీ అది ఎక్కువ ఇది తక్కువ అని మీమాంస చేస్తూ ఉంటే అది ఇది లేక ఇక్కడే ఉంటావు తెలుసుకోవాలి అక్కడ అందుకే ఇప్పుడు చక్కగా ఎవరో కోటికి కూడా ఒకడు ఉంటాడని చెప్పలేము జ్ఞానయోగార్హుడు తెలుసుకోండి కోట్లలో కూడా ఒకడు ఉండడు అటువంటి యతి అటువంటి సన్యాసి కోట్లలో కూడా ఒకడు ఉండడు అందుకే అందరికీ భగవానుడు చెప్పిన సులభోపాయం కర్మయోగమే మోక్షం కావాలనుకున్నవాడికి ఇది ఇక్కడ అందుకని భగవద్గీత పారాయణ చేశానంటే అప్పటి నుంచి నాకు ఉద్యోగంలో కలిసి వచ్చింది అంటే ఎక్కడో పొరపాటు పడ్డాం మోక్షం కావాల కోసమే ఇది పుట్టింది కదా అధ్యాత్మ శాస్త్రం అందుకే వేదాంత శాస్త్రం ఇది భగవద్గీత నూటికి నూరు రూపాయలు వేదాంత శాస్త్రమే శోకమోహనాశనార్థం వచ్చింది అది మర్చిపోవద్దు అందుకే అదే చెప్తున్నాడు న కర్మణా నైష్కర్మ్యం పురుషోస్నుతే నైష్కర్మ్యం ఇది గొప్ప మాట ఇది తీసుకుని సురేశ్వరాచార్యుల వారు నైష్కర్మ్య సిద్ధి అని గొప్ప ఉద్గ్రంథం రాశారు నైష్కర్మ్యం అనే మాటకు అర్థం ఏంటంటే కర్మలు లేని స్థితి ఏ కర్మలు చెయ్యని స్థిత ఏ కర్మలు అవసరం లేని స్థితి కర్మలు అవసరం దాటిన స్థితి అంటే జ్ఞానయోగ స్థితే నైష్కర్మ్యం అనే మాటకి జ్ఞానయోగ స్థితి అని అర్థం చేసుకోవాలి ఏ స్థితిలో కర్మలు అవసరం లేదో ఆ స్థితి అది నైష్కర్మ్య స్థితి అంటే కర్మలు మానేసిన స్థితి కాదు కర్మలు మానేస్తే అందరూ నైష్కర్మ్యంలోనూ ఉన్నారు ఇప్పుడు అవునా ఎందుకంటే సన్యాసించాలంటే మొదటి కర్మ చేస్తే కదా సన్యాసం కర్మ లేని వాడికి సన్యాసం ఏముంది ఇక్కడ అది తెలుసుకోవాలి అందుకే ఇప్పుడు ఎక్కువ కర్మలు లేని వాళ్లే మరి ఏదో ఎన్ని నుంచి పోవాళ్ళంతో చాకరీ చేస్తున్నారు చాకరీలే కర్మలకు కర్మ శాస్త్రచోదితమైన విషయమే కర్మ అది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే జీవుడు ఉత్తమ స్థితికి వెళ్ళడానికి శాస్త్రచోదితమైన కర్మలు చేయాలని విన్నాం గనక ఆ కర్మల గురించే సబ్జెక్ట్ ఇదంతా కూడా అదే నైష్కర్మ్యం పురుషోస్తున్నతే నా కర్మ అనారంభాత్ అంటే ఆచరింపకుండు వలన ఆరంభం అంటే ప్రారంభించడం అనే కాదు ఆచరించడం అని అర్థం అనారంభాత్ అంటే కర్మణాం అనారంభాత్ కర్మలను ఆచరించకపోవడం వల్ల నైష్కర్మ్యం నా అశ్నుతే నైష్కర్మ్యస్థితిని పొందరు అంటే కర్మలు చెయ్యకపోతే నైష్కర్మ్యస్థితి రాదు అంటే కర్మలు చెయ్యకపోవడం నైష్కర్మ్యస్థితి కాదు కర్మలు చేస్తేనే నైష్కర్మ్యస్థితి వస్తుంది పని పూర్తి చేస్తేనే పని చేయవలసిన అవసరం ఉండదు అవునా లేదండి ఒక పని పూర్తి చేస్తేనే పని చేయవలసిన అవసరం లేదు కనుకనే కర్మశరీరం పొందిన నువ్వు చేయవలసిన కర్మ చేయకపోతే ఏ విధంగా నైష్కర్మ స్థితి వస్తుంది అందుకే భగవానుడు కర్మ చేయమని ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ ఈ సందేశం అందరూ అందుకుంటే చాలు ఇక్కడ న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్తున్నతే నచన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి సన్యసిచ్చినంత మాత్రాన్ని సిద్ధిని పొందరు ఇది తెలుసుకోవాలి సన్యసించినంత మాత్రాన్ని సిద్ధిని పొందరు అంటే అర్థం ఏంటంటే సన్యాసాశ్రమ స్వీకారం చేసినంత మాత్రం సిద్ధిని పొందరు అర్థం చెప్పడానికి లేదు ఇక్కడ సన్యసించుట అని అర్థానికి అర్థం ఏంటంటే భగవత్పాల్ స్పష్టం చేశారు జ్ఞానము రాకుండానే కర్మను విడిచిపెడితే వాడికి సిద్ధి ఉండదు ఇది దీని యొక్క అర్థం ఇక్కడ నచ సన్యాస సన్యాసం అంటే విడిచిపెట్టుటియే కానీ జ్ఞానము రాకుండా కర్మను విడిచిపెట్టుట అనబడే సన్యాసం వల్ల సిద్ధి లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే సన్యాసం రెండు రకాలు వివిదిషా సన్యాసం విద్వత్సన్యాసం అని రెండు రకాలు అంటే కేవలం బ్రహ్మ చేయాలి ఈ విషయాలు విడిచిపెట్టాలి అనుకుని శుద్ధమైన బుద్ధితో సన్యసించి నిరంతరం గురువుని ఆశ్రయించి మహావాక్యాలు మననం చేస్తూ ఆ బ్రహ్మనిష్ట కోసం ప్రయత్నించడం వివిధిషా సన్యాసం ఆ బ్రహ్మవన్నీ నిష్ఠుడే అని విడిచిపెట్టడం విద్వత్ సన్యాసం ఈ రెండు రకాలు ఉంటాయి ఇద్దరూ పూజ్యులే ఎందుకంటే ఇతను నిరంతర మననం బ్రహ్మ గురించి చేస్తున్నాడు గనుక అతడు పూజ్యుడు అతను బ్రహ్మనంది ఉన్నాడు గనుక ఆయనే పూజ్యుడు ఆ సన్యాసం గురించి చెప్పట్లేదు కర్మల్ని విడిచిపెట్టేయడం అనేది ఎవడైతే చేస్తాడో అది జ్ఞానము రాకుండానే కర్మలు ఎవడు విడిచిపెడతాడో వాడు సిద్ధిని పొందడు ఇది తెలుసుకోండి ఇక్కడ అంటే సన్యాస వేషం వేసినంత మాత్రాన్ని సన్యాసి కాడు ఎందుకంటే సన్యాస వాడు నిరంతరం బ్రహ్మ విచారంలో ఉండాలి తదపేక్షతో వచ్చినటువంటి వారికి ఆ బ్రహ్మము గురించి తెలియజేయాలి అంతే కదా ఎందుకంటే అదే స్థితిలో ఉన్నాడు కనుక అదే మాట్లాడతారు మరొకట్లేదు ఒక స్థితిలో ఉండి ఒకటి మాట్లాడడం కాదు బ్రాహ్మీస్థితిలో ఉన్నాడు కనుక బ్రహ్మం మాట్లాడతాడు ఆ జ్ఞానం చెప్పాలి ఆ జ్ఞానానికి సహకరించే ధర్మాన్ని బోధించాలి అంతకు తప్ప ఇతర వ్యవహారాల్లో పాల్గొంటూ రాజకీయాలు చేస్తూ వాడు గెలవాలని ఒక సన్యాసి యజ్ఞం చేశాడంటే వాడి సన్యాసి అంటారండి కలిలో ఇలాంటి వాళ్ళు పెరుగుతారు ఏం చేస్తూ ఉంటాం కనుక అలాంటి సన్యాసాల గురించి భగవద్గీత మాట్లాడదు అలా సన్యాసించిన వారు భగవద్గీత గురించి మాట్లాడే అర్హత లేనటువంటి వారు తెలుసుకోండి ఇక్కడ అదే ఏవో తంత్రక్రియలు చేసుకుంటూ నచ్చిన వాళ్ళు వాళ్ళకి పదవులు రావడం కోసం తంత్ర రూప కర్మలు చేస్తూ నచ్చని వాడు నాశనం అయిపోవాలని పనిచేసే వాడి సన్యాసులు అవుతారా వాళ్ళకు తాంత్రికుల్లా ఉండవలసిన వాళ్ళందరూ సన్యాస వేషాలు వేసుకుంటే ధర్మం అయోమయంలో పడుతుంది ప్రపంచానికి గ్లాని ఏర్పడుతుంది కానీ కలిలో అలాంటివి కనబడుతుంటాయి కనుక భగవద్గీత మనం చదివి సరిగ్గా అర్థం చేసుకుంటే ఏది సన్యాసమో అర్థం చేసుకుంటాం కనుక జ్ఞానం రాకుండానే సన్యాసిస్తే పతనమైపోతావు జాగ్రత్త అన్నది ఇక్కడ జ్ఞానికి వికారాల్లో ఒక సన్యాసి శిష్యుడు పడి పడి కొడతా ఆ సన్యాసి దగ్గరికి వెళ్తే భయం అండి కోపం అండి ఇంకేం సన్యాసం అండి ముంద వేతరాగ భయక్రోధ ఇవన్నీ చెప్పేటప్పుడు పోనీ క్రోధ నిర్మూలన ప్రయత్నం కూడా లేదు పోని క్రోధం లేకపోతే లేదు క్రోధ నిర్మూలన ప్రయత్నమైన ఉండాలా మనిషికి అది కూడా లేనిటువంటి వాళ్ళు కానీ భగవద్గీత సరిగ్గా అర్థం చేసుకోకండి అర్థం చేసుకోండి ఎవడ పెడితే వాడి దగ్గరికి మాయలో పడిపోకండి అది చెప్తున్నటువంటి ఉద్దేశం ఎవరినూ ఉద్దేశించి చెప్పట్లేదు మనల్ని మనం ఉద్దేశించి చెప్పుకుంటున్నాం మనం బాగుపడాలి భ్రాంతులకు వెళ్ళకూడదని చెప్పుకోవడం కోసం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోత్నతే నన్యసనాదేవా సిద్ధిం సమధిగచ్చతి అంటే కర్మారంభస్యవ నైష్కర్మ్యోపాయత్వాత్ దీన్ని బట్టి భగవాన్ చెప్పదలుచుకున్నాడంటే కర్మారంభమే నైష్కర్మ్యానికి ఉపాయం అంటే కర్మాచరణే నైష్కర్మ్యానికి తీసుకు వెళుతుంది కానీ కర్మాచరణ చెయ్యని వాడు నైష్కర్మ్యాన్ని పొందడు అన్న మాటలో అర్థమేంటి కర్మాచరణ చేసిన వాడు నైష్కర్మ్యాన్ని పొందుతాడు కానీ కర్మాచరణ చెయ్యాలి ఇది ఉత్కృష్టము సుమ నచ సన్యాసనాదేవి సన్యాసం అనే మాట విని ముద్దుగా అనిపించింది కనుక సన్యసించేద్దాం అంటే సన్యసించినంత మాత్రాన్ని నువ్వు సిద్ధిని పొందవు నహి కశ్చిత్ క్షణమీ జాతుతిష్టత్య కర్మకృత్ కర్మ మానేస్తానంటావు కానీ కర్మ మాని ఎవడుండగలడు చెప్పు పుట్టుక పుట్టిన శరీరం పేరే కర్మశరీరం కర్మశరీరం అయిన శరీరంలో కర్మ ఎలా మానేస్తావు ఇప్పుడు మనందరం ఏ పని చేయకుండా కూర్చున్నామో లేదా అవునా వింటున్నారండి అది కర్మే వినడం కర్మ సాగుతోంది మీకు తెలియకుండా లోపల ఊపిరి కర్మ సాగుతుంది అరే లోపల ప్రకృతి తనకు విధించిన కర్మ ఎంత చక్కగా చేస్తుంది ఇది చూడు నువ్వు నిద్రపోదామని ప్రయత్నించినా ఊపిరి నిద్రపోవట్లేదు దాని అది ఎంత చక్కగా చేస్తావు చూడండి ఇక్కడ సర్వేంద్రియములు వాటి పనులు చేస్తున్నా అందుకే మళ్ళీ లేవగలుగుతున్నావు ప్రతిదీ తన కర్మ తను చక్కగా చేసుకొడుతుంది ప్రపంచం అంతా పరిశీలించు అదే నహిత్ కశ్చిత్ క్షణమతి దా జాతుష్టత్యకర్మకృత్ క్షణం కూడా పుట్టిన ఎవడు పనిచేయకుండా ఉండడు ఇది తెలుసుకో ఎందుకంటే ప్రకృతిజమైన గుణములు ప్రేరేపించడం చేత ఆవాసుడే అప్రయత్తంగానే పనులు చేస్తాడు నేనే పనులు చే అఠఠం పట్టుకు కూర్చున్నా నీ లోపల ఆలోచననే కర్మ జరుగుతుంటుంది అవునా లేదా ఆ ఆలోచన కర్మ జరగడం వల్ల అది సరి అయిన ఆలోచన కాబట్టి ప్రమాద హేతువు అందుకే ఏ పని చేయకుండా కూర్చుని వాడి బుద్ధి దెయ్యాల కార్ఖానా అని చెప్తారా లేదా డెబిల్స్ వర్క్షాప్ అని అవునా నిజమే పనికి మాల ఆలోచనలన్నీ అందుకే కొంతమంది ఏదో పని చేయడం చాలా మంచిదండి లేకపోతే ప్రపంచానికి ప్రమాదం వాడికి ప్రమాదం పనికిమాలిన ఆలోచనలన్న వస్తాయి వీడిని పిలవా వాడిని చెప్తుంటారు ఇది కర్మది ఇక్కడ అందుకు ఐడియల్గా ఎవడూ ఉండకూడదు కనుక ము మురుపు నుండి చెప్తున్నాం భారతీయ సంస్కృతి సోమరితనాన్ని ప్రేరేపించదు చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది చైతన్యాన్ని ప్రేరేపిస్తుంది ఆఖరికి భగవంతుడా నీదే భారము నేను ఎన్ని చేసినా వచ్చి నీ దగ్గరికి ఏడ్చదును నువ్వు నన్ను మన్నించము క్షమించము పాపలను బాగు చేయము అని నువ్వు కర్మ చెయ్యి నువ్వు సాధన చెయ్యి నిరంతరం చైతన్యశీలంగా ఉండు ఏ క్షణం వ్యర్థం చేసుకోకు ఇది చాలా అవసరం ఏం చేస్తానండి నేను అనడం ఏంటి చేయడానికి ఏమి ఎన్ని ఉన్నాయో జన్మచరిత అర్థం చేసుకో అందుకే క్షణం కూడా కర్మ చేయకుండా పుట్టిన ఏ జంతువు ఉండలేదు ఎందుకంటే కార్యతే యవసర్మ సర్వ ప్రకృతి ప్రకృతి గుణై సృష్టిలో అన్నీ కూడా ప్రకృతి జములైన గుణముల చేత అవశముగా అంటే అప్రయత్తంగానే కర్మ చేస్తుంటాయి ప్రకృతి జము గుణములు అన్నప్పుడు తెలుసుకోవాల్సింది సత్వర జస్తామో గుణములు ప్రధానం అవి ప్రకృతి గుణములు ప్రతివాళ్ళ ఉంటాయి అవి ప్రేరేపిస్తాయి ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఆనందించాలని సత్వగుణం ప్రేరేపిస్తుంటుంది అదేవిధంగా ఒక కోరిక ఆ కోరిక నెరవేర్చుకోవాలి ఇటువంటి అహం అనే భావాన్ని రజోగుణం ప్రేరేపిస్తుంది నిద్రపోవాలి ఇంకో పని చేయాలి ఇవన్నీ కూడా తమో ప్రేరేపిస్తుంది ఈ మూడు గుణాలు వదులుతాయా శరీరంలో కనుక ఆ ప్రకృతి గుణములు ప్రేరేపిస్తూ ప్రతివాడు అవశంగా కర్మ చేస్తూ ఉంటాడు కానీ కర్మ జరుగుతూనే ఉంటుంది కర్మ ఒక సహజ ప్రక్రియ సహజ ప్రక్రియగా కర్మ ఉంటే నువ్వు కర్మ విడిచిపెడతానంటేమిటి ఈ సహజ ప్రక్రియ అయిన కర్మని శాస్త్రీయం చేసుకో అంటే మేడ్ ఇట్ సైంటిఫిక్ అది అంటే సైంటిఫిక్గా మార్చబడింది లేదు మేక్ ఇట్ సైంటిఫిక్ దాన్ని సైంటిఫిక్గా మార్చుకో అంటే శాస్త్రీయం చేసుకో స్ట్రీమ్లైన్ చేసుకో పద్ధతి చేసుకో అప్పుడే సత్కర్మ ఆచరణ అవుతుంది అది నిష్కామంగా చేయని చేసుకో కర్మయోగం అవుతుంది ఇది చెప్తున్నాడు ఇక్కడ అది కర్మ అనేటువంటి ప్రతిదానికి సహజమే ఇది లోకమే కర్మలోకం ఇది కర్మ చేయనంటావేంటి అందుకే కర్మయోగం అత్యంత ముఖ్యమైనటువంటిది అది లేనిదే జ్ఞానయోగం లేదు గనక ఇది ఉపాయం గనక నిన్ను కర్మ చేయమని చెప్పింది అందుకయ్యా నేను అని స్పష్టం చేస్తున్నాడు ఈ కర్మయోగంలో సిద్ధి పొందితే వాడి సన్యాసిపై అన్ని విడిచిపెట్టేస్తాడా వాడు నిష్కామ కర్మయోగంలో సిద్ధి పొందిన కొంతమంది ఆ సిద్ధి పొందిన వాళ్ళు కూడా కర్మనాచరిస్తున్నట్టు కనబడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు ఇందులో సిద్ధి పొందిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కర్మ ఆచరిస్తున్నట్టు కనబడుతూ ఉంటారు అంటే సిద్ధి కోసం నిష్కామ కర్మయోగం అవలంబించడం మాత్రమే కాకుండా నిష్కామ కర్మయోగంతో సిద్ధి పొందిన వాళ్ళయ్య కూడా వాళ్ళు లోక వ్యవహారాల్లో ఉన్నట్లు కనబడతారయ్యా అంటూ దానికి ఉదాహరణలు దేనికి ఉదాహరణలు చెప్తూ కర్మయోగం యొక్క స్వరూపాన్ని భగవానుడు చెప్పబోతున్నాడు సర్వం శ్రీకృష్ణ చరణరవిందార్పణమస్తు స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం శోకా సమస్త కాలే వర్షదు వర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోరహితో బ్రాహ్మణ సంతో నిర్భయా అపుత్రిణ సంత పుత్రిణ సంత పౌత్రిణ అధనాస్ సదనాస్తో జీవన్ సరదాంశత మంగళం కౌసలేంద్రాయ మహనీయుత్మే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం వసుదేవసు దం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు శ్రీకృష్ణం వందే జగద్గరుమ్రమామణ గోవిందో హరిగోవిందమః పార్వతీపతే హర హర మహాదే